రిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనత్తుడకు తండ్రి మహిమ స్వరూప్ దేవ కృప ని అబ్రహాం ఇసాఖ యాకూబ్ ల గొప్ప దేవ నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవడం గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు తండ్రి దివారత్ మమ్మల్ని కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని మాకు అనుగ్రించినారు ఓ దేవ పతి దశలో ప్రభా మీ సమాధానం మాకు అనుగరించినారు ప్రభా మీ శక్తిని బలాన్ని మీ ఆదరణ మీ కృపను మాకు అనుగరించిన ఎంతగానో బలపరిచిన దేవుడు వేసాయ నీకు వందనాలు నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతుడు స్తోత్రాలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజిస్తు మహా యుగ యుగంలో నీకే కలుగునీగా హాలుయ ఈ యొక్క మధ్య కాలశలో ప్రభావ మీ యొక్క సన్నిధికి వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా జీవితాలు సరిచేయండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి మీ వాక్యంలోని సత్యం మేము మా ఆత్మీయ నేతలు ఇప్పని మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచని ప్రభావ యుగ సమాప్తి చివరి అంచుక మేము వచ్చేసినాం ప్రభావ మీరు ఆకలి దినాల్లో మేము ఏ రీతిగా మేము జీవించాలి ఏ రీతిగా మేము ముందుకెళ్లాలా ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి మీరు మాతో మాట్లాడండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి పరిశుధాత్మ నడిపింపు దయచే ప్రాధిష్టమైన అయినా ఇస్తు సత్యం మీరు గ్రహించలేదన ఆత్మీయతలు ఇప్పండి మరదాలు తొలగించండి గోప్రా మా తలంపులు సమస్తం కొట్టివేసిన మీ తలంపులు మేము చోటిస్తున్నాం దేవా నా ప్రవర్తన మీ అధికారాన్ని ఒప్పుకున్న మీకు వాక్శక్తి మాకు అనుగ్రించండి మీ ఆత్మసాయం మాకు అనుగ్రించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ కు ఆరుడా నిన్నారాధి తూము మహిమకు పాత్రుడా గణతకు ఆరుడా మా చేతులే మేము నిన్నారాధింతు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామేంతో గొప్పది మేమారాదింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామేంతో గొప్పది మేమారాదింతుము మహోనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోనతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నేను మహిమా పరచేదం అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమా పరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా nee vanti vaaru evaru nee vanti vaarulliru you deserve the glory and the honor lord we lift our hands in worship as we lift your holy name you deserve the glory and the honor Lord we lift our hands in worship as yes, we lift your holy name for you are great you do miracles so great there is no one else like you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 ప్రార్థన చేసి మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం స్తోత్రం ప్రభా పరిశుద్ధులా గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందలుస్రహాం ఇస్సాక యాకోబ్ల గొప్ప దేవ అన్న తండ్రి మీ సాయం చేతి నడిపించినారు ప్రభా మరోసారి ప్రభావ మీ కృపా సింహాసాన్ని ఆశ్రయించడం నాయన మీ పాదాల చింతకు వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి నా తన ఇస్తు ప్రభా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ప్రభావా ఇస్తు ప్రభా కాబట్టి మేము మరేలాగా మీ పాదాల దగ్గరికి వచ్చినాం మీరు మాతో మాట్లాడడం ప్రభావా తండ్రి మా జీవితాలు సరి చేయడండి అయినా చివరి అంచుల్లో యుగ సమాప్తమే ఉంటుందిగా ప్రభావ ప్రతి దశలో మేము ఏ రెత్తిగా మేము ముందుకు వెళ్ళాలి మాకు ఆ జ్ఞానం వివేచన శ్రమల కాలాలు ఉంటున్నాం ప్రభావ మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి నైనా ఆ సమయంలో మిమ్మల్ని పెట్టినారు కనుక మేము ఏ రీతిగా ముందుకెళ్ళాలా మీ బిడ్డల్ని ఏ రీతి మరి మరి విశేషంగా మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా అలాంటి జ్ఞానం మాకు అందరికీ అనుగరించను పవ వాక్యం మీద ధ్యానించబోతున్నాను కనుక మీ ఆత్మసాయం మాకు అనుగరించి నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ మెయిన్ హలలుయన రాకడా దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి దశలో మనం ఏ రీతిగా ప్రభు కొరకు మనం ఎందుకంటే ఆయన రాకడ సమయంలో అనేకమైన విషయాలు జరుగుతాయని మన ప్రభు మనకు ముందుగానే హెచ్చరించాడు మత్ శివార్త ఇరవై నాలుగేవులు మన ప్రభు ఎన్నో విషయాలు చెప్పిండు యుగ సమాప్తి సంబంధించిన విషయాలు ఆ కాలంలో మనుషులు దేవుని బిడలు దేవుని సేవకులు ఏ రీతిగా ఈ లోకం ఏ రీతిగా అనేది ప్రభు మనకు ముందుగానే సమస్తం మనకు బయలుపరిచేడు కాబట్టి వాటిని విశేషంగా మనం వాటిని చూసినప్పుడు ఆ టైంలో మనం ఏ రీతిగా ఉండాలా మరి విశేషంగా ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడాలా తర్వాత వాళ్ళందరినీ దేవుని బిడ్డలందరినీ ఏ రీతిగా మనం సిద్ధపరచాలా ఆ విషయాలు ఆ టైంలో వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ఈ లోకంలో మనం ప్రభుకు సాక్ష్యం ఇవ్వగలం ఎందుకంటే ఇది ఎండ్ టైంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అనేకులు రకరకాల విధానంతో జీవిస్తూ ఉంటారు వెలుగు సంబంధులు చీకటి సంబంధాలాటం చీకటి సంబంధాలు ఎలుగు సంబంధులకు తాటం వాళ్ళు వీరవుతారు వాళ్ళు వీరవుతారు అంటే మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు కాబట్టి అటు అనే టైంలో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం నువ్వు మొదటి వాళ్ళలాగా ఉన్నావా కడపట్లాగా ఉన్నావా అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన పిలుపు మనం ఏంది మనం ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు ప్రభు మనతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన రాకట్ సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాము తర్వాత ఆయన రాకట్లో దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తున్నారు తర్వాత మనం ఎట్లా వాళ్ళని ఈ మూడు విషయాలు మనం ధ్యానిస్తాం కాబట్టి మొట్టమొదట దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి మూడు నాలుగు వచ్చాయి మనం చూసిన తర్వాత కొన్ని వాక్యం కొన్ని వాక్యాలు మనం ఓల్డ్ టెస్టిమెంట్లో ఏ రీతిగా అవన్నీ మనం ధ్యానిస్తాము కాబట్టి మొట్టమొదట మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చే పౌలు యొక్క సంఘానికి దశలోనికి సంఘానికి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే సహోదరులారా ఆ కాలమును గుర్చేయో ఆ సమయమును గుర్చేయో మీకు రాయనక్కర్లేదు చూడండి అంటే ఆ ఆ కాలం గుర్చి ఆ సమయం కూర్చో చూడండి ఒక కాలం గురించి చెప్తున్నాడు ఒక సమయం గురించి చెప్తున్నాడు కాబట్టి మీకు రాయనక్కర్లేదు అన్నాడు అంటే ఎందుకు చెప్పింది ఆ రీతిగా ఆల్రెడీ మీకు చెప్పేసి ప్రభు ఆల్రెడీ మీకు చెప్పేసిండు ఆల్రెడీ మీ మీరు చూసేస్తున్నారు కానీ మరలా ఎందుకు దేవుడు మనకు ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తా అంటే మనం అర్థం చేసుకోవాలా ఆ టైంలో మనుషులు ఎట్లా జీవిస్తారు దేవుని బిడలు దేవుని సేవకులు గొప్ప జన సమూహము ఈ లోకంలోని వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనే విషయం ప్రభు చెప్తుండే ఇక్కడ ఆయన ఎవరూ మాట్లాడుతున్నాడు ఆ కాలముని గుచ్చి కాబట్టి ఆ కాలం ఇది రెండు వేల రాయబడింది కదా ఈ పుస్తకం దశలోని సంఘానికి పౌలు హెచ్చరించు క్రైస్తవ సంఘానికి చెప్తుండే ఈ మాట కాబట్టి ఆ కాలం గుచ్చి ఆ టైం ఆ టైం ఇప్పుడు మనం ఆ టైంలో మనం ఉంటున్నాం కదా ఈ టైంలో మనం నెరవేరుతున్నాయి కాబట్టి ఆ సమయము గుర్చేయు కాలం గుర్చెప్తున్నాడు సమయం గుర్చొప్తాడు కాబట్టి అందుకే ప్రభు అంటాడు కాలములు సమయంలో తండి ఆ కాబట్టి అవి తెలుసుకుంటే మీ పని కాదండి అక్కడ అయిన తర్వాత ఏం చెప్పిండు పరిశుధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ శక్తి పొందుతరు బూధి నాకు సాక్షులుగా ఉంటా కాబట్టి ఈ సూచనలన్నీ ప్రభు మనకు ముందే ఇచ్చిండు కాబట్టి మీకు మళ్ళీ రాయనక్కల్లి ఆల్రెడీ మీకు తెలుసు అనే విషయం చెప్తుండ్రు కాబట్టి తెలిసినాక ఎందుకు మళ్ళా సెకండ్ టైం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒకవేళ మనం అది అది మనం గ్రహించగలుగుతున్నామా ఆ సమయం ఆ కాలాలు ఆ ప్రవసనాలు నేరే టైంలో మనం అది ఆ సమయమును మనం చూడగలుగుతున్నామా అనేది మనం ఇక్కడ చూడాలా ఎందుకంటే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినా మీకు బాగుగా తెలియను కాబట్టి మీకు తెలుసు అని అంటే ఆ టైంలో ఏసు ఏ రీతికి వస్తాడంటే ఆయనకి ఎవరు తెలియని టైంలో వస్తాడు కాబట్టి దొంగ కూడా అంతే కదా ఆయన దొంగ కాదు ఆయన అంటే ఒక చిహ్నం చెప్తున్నక్కడ అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఒక ఇల్లు కన్నం ఏం చేస్తారు దొంగ కన్నం వాడు తెలియకుండానే వస్తారు కదా ఇంటి వాళ్ళంతా నిద్ర పెట్టేటప్పుడు రాత్రి జామున వాడు వచ్చి మొత్తం దోచుకొని పోతూ ఉంటాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా రాత్రి అన్నప్పుడు శ్రమలకు సాదుష్యం శ్రమల కాలం అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ దశలో అర్థం చేసుకున్నప్పుడు శ్రమల కాలంలో ప్రభు వస్తాడు అనే విషయం జా పడాలా తర్వాత శ్రమల కాలంలో నువ్వు ఎట్లా జాగ్రత్త పడాలా నువ్వు ఎట్లా జీవించాలా ముఖ్యంగా ఇది ఎందుకు ప్రభు మనకి జ్ఞాప్యం చేస్తుందంటే ఈ చివరి కాలంలో అనేకులు ఏం చేస్తున్నారు అవిధిలో ఆజ్ఞ అతిక్రమించి దేవుని వాక్యం విరుద్ధంగా ప్రక ప్రకటించడం అనేకులు అబద్ధం బోధలు తట్టు మనుషులు ఆ రీతిగా చేస్తూ కాబట్టి ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా అనే విషయము ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తుంది చూడండి కాబట్టి అది మనకు తెలుసు అని చెప్తుండే మీకు తెలుసు అని కాబట్టి తెలుసు మళ్ళీ ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తాడు అంటే మీరు మర్చిపోయినారంటే కదా అంటే దేవుడు మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తుండడు పౌలుదారు అంటే వాళ్ళు మర్చిపోయినారు ఆ విషయం మర్చిపోయినారు అంటే యుగ సమాప్తులు కూడా అంతే అంతా మర్చిపోతారు అన్నీ మర్చిపోతారు తెలిసిన వాడు కూడా మర్చిపోతాడు గంభీరంగా చెప్పిన వాడు కూడా మర్చిపోతాడు అన్నట్టు కాబట్టి మనం మటుకు మర్చిపోవటానికి వీల్లేదు అని దేవుడు మనకు మరోసారి అవి జ్ఞాపకం చేస్తున్నాడు ఏ రీతి అన్నప్పుడు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చూడండి లోకం ఏం చేస్తుంది నెమ్మదిగా ఉంది అంతా సుఖంగానే ఉంది అంత బాగానే ఉంది అన్ని మంచిగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏం చెప్తున్న వాక్యం గర్భిణీ స్త్రీకి ప్రసమ వేదన వచ్చినట్లు వారికి అకస్మం ఆకస్మాత్మికముగా నాశనము తటస్థించు గనుక వారే మాత్రమునో తప్పించుకొనలేరు వారి గురించి మాట్లాడుతు వారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నక్కడ మతపరమైన క్రైస్తవ జీవితం నిర్లక్ష్యంగా జీవించే క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నక్కడ అది అకస్మాత్తుగా గర్భిణీ ఎప్పుడు నిప్పులు వస్తుందని తెలియదు కానీ ప్రతిదానికి ఒక చూచిన ఖచ్చితంగా ఉంటుంది తొమ్మిదో నెలలోనూ కొంతమందికి ఎనిమిదో నెలలను ప్రసవేదన ఆ నొప్పులు తగ్గుతూ ఉంటాయి కాబట్టి కానీ అక్కడ ఏంటంటే ఒక చూచిన మటుకు ఇస్తున్నాడు అక్కడ ఏంటంటే తొమ్మిదో నెల లేకుంటే ఎనిమిదో నెలలో ఇస్తారు కొంతమందికి పదో నెలలు కూడా వస్తాయి అట్లా లేదు కాబట్టి ఏదైనా కానీ ఒక చూచిన మటుకు ఉంటుంది అంటే శిశువు ఎప్పుడు జన్మిస్తాయనే ఒక ఖచ్చితంగా ఒక సూచన ఉంటది కాబట్టి మన ప్రభు కూడా ఒక సూచన ఇస్తున్నాడు ఒక కాలము ఒక సమయం ఇస్తున్నాడు అవి ఎట్లా నెరవేర్తీ కాబట్టి అట్ను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడే వాటిని గ్రహించగలం అన్నట్టు మనం జాగ్రత్తగా జీవించగలం కాబట్టి ప్రసావం ఏదైనా వచ్చిన శ్రీ అకస్మాత్తుగా ప్రసవ ఏదంట వస్తుంది ఎవరు తెలియదు కదా అర్ధరాత్రికి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఆయన రాకడం కూడా అట్లా ఉంటుందంట మనం ఎవరు తెలియని టైంలో ఆయన అని చెప్పి రాడు కాబట్టి ఆ యజమానుడు తిరిగి వచ్చేటప్పుడు దాసుడు ఏం చేస్తున్నాడనే విషయమే మనం అర్థం చేసుకోవాలా నువ్వు దాసుడు దాసురాలు అయితే ఆయన దాసులం అయితే ఆయన తిరిగి వచ్చే టైంకి మనకు మనకు తెలుసుకోగలుగుతున్నావా ఎవరికీ తెలియదు ఆ గడియ కాబట్టి చూసిన మాటకి ఇచ్చిండు కాబట్టి ఆ మనం చూస్తున్నాం దాని ప్రకారంగా జాగర్తపడి పడి ఆయన కొరకు జీవిస్తున్నాం కానీ ఆయన తిరిగి వచ్చే టైంకి ఏ దాసుడు మెలుక్కుంటాడో ఏ దాసుడు తన పనిలో నిమగ్నం అవుతుడు వాడినే మరి మిగతా సంగతి ఏం ఆయన వచ్చే టైంకి కాబట్టి ఒకవేళ ఆయన రేపు రావచ్చేమో ఈరోజు రావచ్చేమో తెలియదు కానీ ఎప్పుడొచ్చినా కానీ మనం మటుకు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి నీకు ఏ పని దేవుడు అప్పచెప్పిండో దాంట్లో మటుకు నువ్వు సంపూర్ణంగా నువ్వు కనిపెట్టుకుని ఆయన కొరకు ఉండాలా అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడు ఎవరికైనా తెలుస్తుందా ఎవరికి కూడా తెలియదు కానీ ఆ టైం ప్రభు వస్తాడు అందుకే మధ్య ఒకటి ఇరవై చూస్తాడు ఆ ఒక యజమానుడు ఆయన వెళ్ళిపోతే ఆ గృహ నిర్వర్తలో అప్పగేస్తే ఆయన ఏం చేసాడు ఒక దాసుడు కనిపెట్టుకున్నాడు తర్వాత ఇంకో దాసుడు ఏం చేస్తున్నాడు నా యజమానుడు ఎప్పుడో వస్తాడు ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా యథావిధి చూస్తున్నాడు కానీ ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు కదా కాబట్టి అందుకే ఆ గడియ ఆ సమయం అని అట్టుంటాయి అన్నట్టు అందుకు మనం జాగ్రత్తగా జీవించాలా అని రాకడంలో ఎందుకంటే భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాం రాబోయే దినాల్లో ఇంకా బహు విశేషంగా శ్రమలు ఉంటాయి కానీ పత్తి నుంచి నువ్వు విజయం పొందాలంటే ఎందుకంటే నువ్వు శ్రమలో చెక్కబడితే వాళ్ళు ఎవరు నువ్వు శ్రమలలో చెక్కబడితే వాళ్ళు ఎవరు రక్షించాలా చూడండి ఒకని చూడండి అందుకే మనం రోమి పత్రం చూస్తాం ఒకని విధేయత వల్ల అనేకులుగా అనేకులు చూడండి ఒకని అవిధేత వల్ల ఒక అవిధేయత వల్ల అనేకులకి ఎట్లా పాపం వచ్చిందో ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేర్చబడతారంట చూడండి ఎంత మన ప్రభుకి సంబంధించిన వాక్యం కదా అవ్వ ఆదాము అవిధేత వాళ్ళ పాపలు పడితే ఒక మనిషి ద్వారా వాళ్ళు కానీ ఒక మనిషి ద్వారా దేవుడు అందరికి రక్షణ ఇచ్చిండ మన ప్రభు ద్వారా ఆ ఆయన విధేత ద్వారా అనేకులు రక్షణ రక్షణకు కారకుడైన మన ప్రభు ఎందుకంటే తండ్రి చిత్తానికి ఆయన విధేయత చూపించిండు ఆ రీతి కాబట్టి మనం కూడా తండ్రి చిత్తానికి మనం విధేత చూపించాలి ఇప్పుడు ఆయన తండ్రిలాగా మన కుమారు కాబట్టి అతి దశలో మనకు ఆయన విధేత మనం చూపించినప్పుడే మనము అది గ్రహించగలం ఆ సమయము ఆ కాలాలు మనం గ్రహించగలం అనే విషయం ప్రభు చెప్తాను ఇక్కడ కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నంటే ఐదో వచ్చిన వచ్చినప్పుడు నాలుగో వచనంలో సహోదరులారా ఆ దినము దొంగ వల్ల మీదకి వచ్చిన మీరు చీకట్లో ఉన్నవాడు కాదు అంటున్నాడు అంటే మీరంతా చీకట్లో ఉన్న కాదు మీరంతా వెలుగు సంబంధాలు అని చెప్తున్నా కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకు పౌలు ఆ విషయం చెప్తున్నా అంటే ఆ టైంలో వాళ్ళు ఆ రీతిగా జీవిస్తున్నారేమో అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ పిలుపుని జ్ఞాపకం చేస్తుండేమో వాళ్ళు ఆ రీతిగా ఆయన హెచ్చరిస్తుండేమో కాబట్టి నువ్వు చీకటి సంబంధం కాదు వెలుగు సంబంధం తెలుసుకొని నువ్వు చీకట్లో జీవిస్తే అది కూడా అవిధైతేనే కదా కాబట్టి అవిధేతలే అవిధేతలు మనం ఉండడానికి వీల్లేదు అని ప్రభు చెప్తున్నాయి ఇక్కడ అయితే ఐదో వచనంలో మీరందరూ వెలుగు సంబంధాలను పగటి సంబంధాలనై ఉన్నారు లేక వెలుగు కుమారులను పగటి కుమారులై ఉన్నారు మనము రాత్రి వారం కాము చీకటి వారం కానేగాము కాబట్టి మనం అంతా వెలుగు సంబంధం అనే విషయం జ్ఞాపకం చేస్తుండే కాబట్టి వెలుగు సంబంధులు ఏం చేస్తారు చీకట్లో ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వెలుగును తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి చీకటి గల చోట్ల వెలుగుచ్చే దీపంలాగా మనం ఉండాలి మన ప్రభు అంటే ఆయనే వేకువ చుక్క మన ప్రభు చూడండి స్థిరమైన ప్రవచన వాక్యం ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది అది చీకట్లో వెలుగుచ్చే దీపం చెప్పి పేతు రాసిన పత్రికలో మనం చూస్తాం అక్కడ ఏసుక్రావే ఆయన వెలుగు వేకువ చుక్క వేకువ వెలుగు అయిన మార్నింగ్ స్టార్ అంటారు ఆయన మన ప్రభు కాబట్టి ఆయన వెలుగు చీకటి గల చోట్ల వెలుగచ్చి దీపంలాగా ఉండదు అక్కడ కాబట్టి ఇదంతా చీకటి కాలం శ్రమల కాలంలో మనం వెలుగులాగా ఉండాలా అనేక జీవితాల్లో మనం వెలుగును తీసుకొని రావాలా ఈ చీకటి చోట్లను మనం వెలుగుచ్చి దీపంలాగా మనం ఉండాలా అంటే ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళం మనం అంతా కాబట్టి ఆయన వెలుగులో మనం ఉన్న వాళ్ళం ఆ వెలుగు దగ్గర అనేక చీకటి పోతుంది అక్కడ నుంచి ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ వెలుగు చీకటి మాయమైపోతుంది అంటే ఆ చీకట్లో ఉన్న ఏం చేస్తున్నారు కూడా నువ్వు వెలుగులో ఉంటే నువ్వు కనిపిస్తూ ఉంటుంది అదంతా కాబట్టి మనం కూడా వెలుగు సంబంధం లాగాను ఎప్పుడైతే మనం ఉంటామో అది చీకటి క్రియలు చీకటి సంబంధము చీకటి విధాన విధానాలు అన్నీ నువ్వు చూడగలుగుతూ అందుకు మన వెలుగు సంబంధం వెలుగు కుమారులము అని చెప్తున్నా ఇక్కడ అయితే కావున ఇతరుల నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోలేదు ఎక్కువైన వాక్యం ఏంటంటే ఇతరుల అన్నప్పుడు ఇతరులు అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్న అక్కడ కాబట్టి ఈ లోకస్తులు కావచ్చు లేకుంటే దేవుణ్ణి నమ్మి అవిధేతలు సత్యంలో జీవించే వాళ్ళు కాకుండా అబద్ధంలో జీవించే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఇతరులు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు వాళ్ళే మిద్దరపోకంటే ఇతరులు అంటే ఏంటంటే పైన చూసినాం కదా లోకం అంత అంత బాగానే ఉంది అని చెప్తారు చూసినవా వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఈరోజు మనుషులు కూడా గొప్ప జనం కూడా అట్లనే ఉంది కదా అనేక దేవుని బిడ్డలు మాకు ఏం అని చెప్పి మేము అమాంతంగా గాలిలోకి ఎత్తబడతామని చెప్పి అని గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు ఆయనే కిందకు వస్తుంటే నువ్వు ఎక్కడ గాలిలోకి కాబట్టి ఆయనే ఈ లోకానికి దిగి అనే రాజ్యాన్ని స్థాపించడానికి కాబట్టి నువ్వెక్కడ పోతే పైన అంటే ఇదంతా మత్తులకు సంబంధించిన జీవితం అన్నట్టు అంటే చీకటి సంబంధం జీవితం అన్నట్టు ఇది అందుకు ఇతరుల వల్ల నిద్రపోక మెలుకోండి కాకుండా అంటే మనం మత్తులు ఉండడం వీగేదన్నట్టు కాబట్టి మత్తు అనేది ఏంటంటే జీవితం నువ్వు సమ సత్యంలో ఎప్పుడైతే తొలగిపోతావో సత్యం నుండి నువ్వు మత్తుగా మారిపోతావు అబద్ధ బోధను ఎప్పుడైతే నువ్వు మత్తులగా నువ్వు మత్తురాలుగా మత్తుగా మత్తులుగా ఉంటావు ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో మనం మేలుకుంటావు అన్నట్టు సత్యం అంటే వెలుగు కాబట్టి కాబట్టి వెలుగులో ఉన్నాడు ఎప్పుడు మేలుకుంటున్నాడు చీకట్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతుంటాడు కదా ఆల్రెడీ వాడికి చీకట ఉంది ఇంకా చీకటికి వెలుగెందుకు అవసరం చీకటే బాగుంది అనుకుంటాడు కానీ వెలుగు సంబంధి చీకట్లో ఉన్నాడే ఎట్టు పరిస్థితులు ఉండలేడు అన్నట్టు కాబట్టి వాళ్ళు ఇంకటి వాళ్ళ చీకటిని ప్రేమించారు కాబట్టి వాళ్ళు చీకట్లాగానే ఉన్నారు ఎందుకు వాళ్ళ ఎలుగు దగ్గరికి వస్తే వాళ్ళ క్రియలు ఎక్కడ బయటపడతాయని చెప్పి చీకట్ అనే జీవిస్తారు ఈరోజు మనుషులు కాబట్టి మనము అట్లా ఉండడానికి ఫీలేదు అని మన ప్రభు చెప్తాడు కాబట్టి ఇతరులు వాళ్ళు నిద్రపోకుండా మనం ఎలుకుగా ఉండాలంట మత్తులుగా ఉండొద్దు కాబట్టి ఎందుకు నిద్రపోవారు రాత్రి నిద్రపోతారు కాబట్టి మనం రాత్రి వేళ మత్తులుగా ఉండవు రాత్రి వేళ మత్తుగా ఉంటారంట కాబట్టి ఇదంతా ఈ లోకాదీతమైన జీవితం జీవిస్తుంది కాబట్టి ఎందుకు పౌలు ఆ విషయాన్ని ఇంత విశదీకరించి చెప్పాలన్నప్పుడు క్రైస్తవ సంఘాన్ని చెప్తుండవు కాబట్టి ఈరోజు దేవుని బిడలు ఎట్లా ఉన్నారు నువ్వు వెలుగు సమనుకొని నువ్వు వెలుగులాగా ఉన్నావా లేకుంటే వెలుగులో ఉన్నానని చెప్పి ధీమగా ఉండి ఆదిత్యగా నువ్వు జీవిస్తున్నావా అనేది ఎందుకు దేవుడు జ్ఞాప్యం చేస్తున్నాడు అన్నప్పుడు అది పరీక్షించుకోవాలా అందరూ పరీక్షించుకోవాలి కదా కాబట్టి ఇది చీకటి కాలం అంటే శ్రమల కాలంలో దేవుని ఒక వెలుగు లాగా నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వు ఆ రీతిగా ఉంటున్నావా లేకుంటే నిద్రపోతున్నవా అంటే నిద్రపోవటం అంటే నిద్రంగా నిద్రపోవటం కాదు నిద్రపోవటం అంటే నువ్వు అబద్ధంలో ఉండి మత పైన మత్తులో ఉండి నువ్వు ధీమాగా ఉండి ఉండటం నిద్రపోవటం సత్యంలో నువ్వు తెలిసి కూడా నువ్వు అబద్ధంగా మార్చువు అందుకే ఈ యాభో రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం కదా ఆ ధర్మశాస్త్రం అంతా ధ్యానించి ఆ గైకొని ఒక్క ఆగ్నే విషయంలో తప్పిపోయిన వాడు అపరాధి అగునప్పుడు అప్పుడు పాపం చేసిన వాడు అగునంది వాక్యం కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించి కూడా అంతా గైకొని ఒక్క విషయంలో తప్పిపోతే నువ్వు అపరాధి అవుతూ అని వాక్యం చెప్తుంది కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా అదే కదా ఈ రోజు అంత మతపరమైన జీవితం ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది అనేకమైన విధాలు తెచ్చిపెట్టుకుంటావు నాశనకరమైన హే వస్తువు తెచ్చిపెట్టుకుంటారు సంఘాల్లో హృదయాల్లో కూడా తెచ్చిపెట్టుకుంటు ఫస్ట్ హృదయం నుంచి స్టార్ట్ అయింది అందుకు ఈ హృదయం భయంకరంగా మోసమైన వ్యాధి గలది అది గ్రహించాలంటే ప్రభుత్వపై ఎవరు గ్రహించలే కాబట్టి ఆ హృదయం మారితేనే అది వస్తుంది అక్కడికి వెళ్ళి అన్ని బయలుదేరుతా ఉంటాయి అందుకే నాశనకరమైన హే వస్తువు తెచ్చిపెట్టున్నారు మనుషులు వాక్యానికి విరుద్ధం అన్నట్టు సత్యం తెలిసి కూడా అబద్ధంలో జీవిస్తావు అన్నట్టు నువ్వు వెలుగు సంబంధం అనుకొని నువ్వు చీకట్లాగే మారిపోతావు ఆజ్ఞ అతిక్రించడం వల్ల కాబట్టి మనం ఎక్కడ తప్పిపోతాను మనం ఎంజాయ్లో పత్తి దశలో మనం సరి చేసుకుని మనం ముందుకు పోతూనే ఉండాలి ఎందుకంటే ఈ టైంలో మనము ఆ రీతి మనం పోవాలా సంపూర్ణ లబుటకు సాగిపోతున్నాడు పౌలు కాబట్టి అప్పటికి పౌలు కూడా సాగ సంపూర్ణంగా కాలేదు అగుటకు సాగిపోతున్నాడు అంటే నువ్వు దినం సంపూర్ణంగా మార్చబడుతూనే ఉండాలా ఈ రోజు నేను చెప్తే కాదు రేపు పరిస్థితి ఏంది నీది నువ్వు రేపు ఈ రోజు ఉన్నట్టు రేపు నువ్వు ఉండగలుగుతున్నావా కాబట్టి ఇది ఆత్మీయ జీతం అంటే ఒక దశ నుంచి ఒక దశకి వెళ్ళిపోవటమే అన్నింటిని సరి సంపూర్ణంగా మనం మారుతూ ముందు పోతున్నప్పుడే మన వెలుగు సంబంధం లాగా ఇతర మనం వెలుగు తీసుకురాగలం కాబట్టి అక్కడ చెప్తున్న అక్కడ ఆజ్ఞ అతిక్రమం అంటే ఆజ్ఞ అతిక్రమం ఎందుకు యాకో భారీగా వ్యాపకం చేస్తా అంటే క్రైస్తవులు కూడా అంతే కదా ఈరోజు కూడా క్రైస్తవులు అట్లనే జీవిస్తారు కాబట్టి మనం వారలాగా ఉండటానికి వీలు లేదు నాశనకరం హే వస్తువులు అంటే చర్చలో విగ్రహాలు రకరకాల విగ్రహాలు మనం చూస్తున్నాం కొన్ని వారాల నుంచి నాశనకరమైన హే వస్తువు ఏంటంటే భయంకరమైందండి దేవునికి రోషం పుట్టించేది కదా కాబట్టి ఆయన రోషం మనం పుట్టిన మన ఆయనకు రోషం పుట్టిస్తున్నాం ఆయనకి సమర్థించడానికి వీలేదు కదా ఎవరైనా సరే ఎందుకంటే సవులకి దేవుడు ఒక విషయం చెప్తాడు ఏమని చెప్తాడు అమాలేఖలు మొత్తం మొత్తం పూర్తిగా ఆ పట్టణాన్ని నిర్మూలన చేస్తే ఎవరిని కూడా విచ్చిపెట్టద్దు మొత్తం నిర్మూలన చేస్తే రమ్మంటే ఆయన ఏం చేసిండు అందరు నిర్మూలన చేసిండు తర్వాత ఏం చేసిండు మంచి మంచి గొర్రె మంచి మంచి బలిసిన గొర్రెలను తీసుకొచ్చుకున్నాడు మంచి పుష్టిగా గొర్రెలను తీసుకెచ్చుకున్నాడు ఎందుకు నీ దేవుడైన యహోవాకు నేను బలి అర్పించాలని అని అనుకున్నాడు ఆయన కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంది నువ్వు చేసింది ఏంది ఆ రాత్రే సమీలతో దేవుడు మాట్లాడతాడు అప్పుడు సమీలు రాత్రంతా ప్రార్థనేసి పొద్దున్న లేచి పోతాడు సవుల దగ్గరికి పోయినప్పుడు అప్పుడు అంటాడు నీ దేవుడైన యహోవా నాకు విజయం ఇచ్చిండు మొదటి సమీల గంధం పదిహేను అధ్యాయంలో ఉంటుంది ఆ వాక్యం నీ దేవుడైన యహోవా నాకు విజయం ఇచ్చిండు అని చెప్పినప్పుడు ఈ గొరెల సప్పుడు ఈ రంకెల సౌండ్ ఏంది అన్నప్పుడు నీ దేవుడని యోహోవకు నేను బలి అర్పిస్తాను తీసుకొచ్చాను అంటే చూడండి ఆయన చెప్పింది ఏంది నువ్వు చేసేది ఆయన ఆజ్ఞ ఇచ్చిండు నువ్వు దాన్ని పాటించాలి కదా పైగా ఏం చెప్తుండు సౌల రాజు దేవుని అభిషేకం పొందిన వ్యక్తి ప్రవక్తులతో పాటు ప్రవశించిన వాడు ఆ వ్యక్తి ఏం చేసిండు ఆజ్ఞను అతిక్రమించిండు పాపం చేసిండు తర్వాత పైగా ఏం చేస్తుండో సమర్థించుకున్నాడు ఏమని నీ దేవుడైన యుహోవకు నేను బలి అర్పిస్తాను తెచ్చాం కాబట్టి ఆయన బలి అడిగిండా నిన్ను ఆయన చెప్పింది ఎందుకు మనం చేసింది కాబట్టి ఈ రోజు కూడా క్రైస్తవ జీతం అట్లనే ఉంటుంది ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు ఏ రీతిగా సమర్థించుకునే జీతం అన్నట్టు కప్పి పెట్టుకునే జీతం అది అంధకారక లేని అందుకు నిద్ర ఇతరుల వల్లే మీరు నిద్రవ్వ మత్తులు కాబట్టి మతపరమైన మత్తులో ఉన్న అట్లనే ఉంటుంది కదా కొంచసేపు మత్తులో ఉండదు కొంతసేపు మత్తుల నుంచి బయటకు వస్తారు అట్లా ఉండడానికి వీలేదని ప్రభు మనకి హెచ్చరిస్తుంది ఈ రోజు కాబట్టి ఆయన అంటాడు దేవుడు మాట వింటే శ్రేష్టం కాదా బలి ఆయన అర్పించడం కదా ఆయన చెప్పిండ అన్నప్పుడు అది విగ్రహంతో సమానమే సౌలుకు వచ్చిందైతే హృదయంలో నాశనకరమైన ఏ వస్తువు తెచ్చిపెట్టుకుండా ఆ వాక్యం ప్రకారంగా చూడండి అందుకు మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా ఆయన ఆద్యను అతిక్రమించిండు తర్వాత ఏం చేసిండు సమర్థించుకుండు దేవుడు చెప్పిండా నీకు బలి అర్పించమని కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు అది ఆజ్ఞ ఒక దశలో బలి అర్పించమనడు ఒక దశలో ఆగ్ఞను పాటించమనడు అన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఆకారైన వ్యక్తి తెచ్చిపెట్టుకోడు బంగారు కమ్మి తెచ్చిపెట్టుకున్నాడు అందుకు వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినరు వాళ్ళు దేవుడు మాట్లాడిన తర్వాత చూడండి ఇవన్నీ అడుగు మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి అందుకు మనం మన హృదయంలో ఎలాంటి నాశనకరమైన హేవస్తూ ఉండొద్దు ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నాడు క్రైస్తవులు మనుషులు దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా కదా దేవునికి నేను కృతజ్ఞత చెప్తున్నాను కదా అని నువ్వు సమర్థించుకున్నా గానీ ఆయన ఎట్టి పరిస్థితులు అది మహిమకరంగా ఉండదు మనం అనుకుంటాం ఆయన మయమొస్తుంది అనుకుంటాం అది ఎట్టి పరిస్థితి మయమండదు కాబట్టి అందుకు పౌలు గలతీలు రాసిన పత్రికలు చెప్తాడు ఆ విషయం ఎందుకంటే మన జీవితాలు మారిపోయింది అక్కడికి మన జీవితాలు మారిపోయింది అంతకుముందు మతపరమైన మత్తులో ఉంటే మీ ఆ వాక్యం మన హృదయంలో దేవుడు పెట్టిండో అప్పటి నుంచే మన జీవితాలే మారిపోయినాయి అందుకు ఈ లోకస్థల వల్ల జీవించం ఈ లోకపు విధానాలు ఈ లోకపు పారంపార ఆచారాలు మనం చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యం మతపరమైన వాళ్ళు చేసుకుంటారు కానీ రక్షణ పొందిన వాడు ఎవడు కూడా ఆచారాలు చేయడు ను సత్యం తెలిసినాక చూడండి అందుకు మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా ఉండాలా కానీ కొన్ని కుటుంబాల్లో మనం ఏం చేస్తాం రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకుంటారు కానీ మనం అన్ని తెలిసి కూడా మనం చేస్తే ఆ జ్ఞాతిక్రమే ఎందుకంటే మనం తెలుసుకోవాలి కదా ఈ విధానాలన్నీ ఎందుకంటే ఆయన అన్ని విషయంలో మనం అన్ని విషయంలో మనకు వివేచన జ్ఞానం ఇచ్చిండు అది మనం అర్థం చేసుకో మనం ముందు పోయినప్పుడే మనం ఉండాలి ఎందుకంటే అంధకార క్రియల్లో మీరు పాల్పొందొద్దన్నాడు ప్రభు ఈ లోకం అంతా చీకటిలో ఉంది చీకటి కాలంలో కొట్టుకొని కాబట్టి మనకు వెలుగు సంబంధాలు మనం పెట్టినప్పుడు మనం అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా మనం జీవించాలా అని మన ప్రభు చెప్తుంది అందుకే ఇతరుల నిద్రపోక మెలుకువ కాబట్టి మెలుకువగా ఉండడం అంటే మతపరమైన మతముల నుంచి బయటకు రావడం సత్యంలోకి వచ్చినప్పుడు మనం మెలుక్కువకుంటాం తర్వాత సమయలు ఆయన చేసిండు తర్వాత నా గురించి ప్రార్థన చేయమంటే నేను చేయను సమయలు అయన పోతుంటే ఆయన బట్ట తీసుకున్న కోపంతో లాగుతాడు ఆయన బట్ట చినిగిపోతుంది అక్కడ అంతే అంతగా కోపం వచ్చిందంట సౌలు సౌలకి అంటే చూడండి మనం అర్థం చేసుకోవాలా సమర్థించుకోవటం కాబట్టి అందుకు మనం ఆ మాట నువ్వు అక్కడ పౌలు సవులేమంటాడు నువ్వు నువ్వు నువ్వు చేసిన తప్పు అంటే నువ్వు ఆ మాట అనొద్దు నీ దేవుడైన యహోవాకే కదా నేను తెచ్చిన అంటే నువ్వు అనుకుంటున్నావు అట్లా రీతిగా ఆయన అనుకోవాలి కదా దేవుడు అనుకోవాలి కదా అరీతిగా అందుకు సమయంలో ప్రవక్తను పంపించింది సౌల దగ్గరికి అందుకే ఏదన్నా మన అవిధేతలు మనం ఆ కాలంలో పడ్డప్పుడు దేవుడు ప్రవక్తలు పంపించినాడు దావీ దగ్గర పోలేదా నా తను ప్రవక్త ఒక కథలాగా చెప్పిండు తర్వాత ఎవడ ఆ వంచకుడు ఎవడ చేసినాడు వాడు వాడు హతం చేస్తాను అన్నాడు ఆ ఎవరో కాదు ఆ వ్యక్తి నువ్వే అని చెప్పడు సల్లబడిపోయింది దావీద్ చూడండి అందుకు మనం ఒక దశలో మనం తెలియకునే అవిదేతలు పడతాం తెలిసినాక దాని నుంచి మనం బయటకు రావాలా అందుకు మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా ఒక దశలో మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటుంది కానీ ఆ దశలో కూడా మనం పశ్చాత్తాపడి మనం ముందుకు పోతున్నప్పుడే ఆయన కొరకు మనం ఈ లోకంలో సాక్ష్యం ఇవ్వగలం ఇతరుల గురించి మనం సాక్ష్యం మన మన జీవితంలో ఆ రీతిగా మనం ఆయన ఆజ్ఞను మనం అతిక్రమిస్తే ఇతర జీవితాల్లో ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ఇతరులకు అలాంటి వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు నువ్వు పాటించిన మొదట వాళ్ళ చెప్పనికి మన వేషధారకులమే కదా ఆ రీతిగా ఉండ అంటే కాబట్టి అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన అందుకే ప్రతి దశలో మనం ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారిలాగా వారలాగా పడాలి కదా ఇది ప్రయాసంతో గుడింది క్రైస్తవ జీవితం అంతా ప్రయాసంతో గుడింది ఒక్కసారి ఎవరు ప్రయాస పరిశుద్ధుడు కాలేడు కదా పరిపూర్ణంగా కావాలంటే ఆయన పరిపూర్ణలో కావాలంటే ప్రతిరోజు మనం ఆ రీతి ప్రయాస ఆయన పరిపూర్ణతకు మనం పోగలం కాబట్టి ఇక్కడ అందుకే చూడండి ఇలింగ వచ్చినంలో మనము పగటి వారమైన్నక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలక వచ్చిన మనం శిరస్నానము ధరించుకుందాం కాబట్టి ఇక్కడ ఏమేమో చెప్తుంది ధరించుకోవాలని మన పగట వారి మత్తులమై ఉండకాలప్పుడు విశ్వాసం ఉండాలా విశ్వాస ప్రేమను కవచము కాబట్టి విశ్వాసము ప్రేమను కవచము రక్షణ శిరస్నానము రక్షణ నిరీక్షణ శిరస్థానము ధరించుకోవాలా కాబట్టి ఇవన్నీ ధరించుకోవాలా మనం ఇవన్నీ ధరించుకుంటేనే మనం వెలుగు సంబంధుల్లాగా మనం ఉండగలం ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు అవసరం కదా ఇవన్నీ అవసరం నీకు విశ్వాసం ఉండాలా ప్రేమ ఉండాలా ఆ కవచం మీరు ప్రేమ అనే కావసర రక్షణ తర్వాత నిరీక్షణ ప్రతి దాంట్లో మనకు నిరీక్షణ ఉండాలా మన దేని కొరకు మనం కనిపెట్టుకుంటున్నామో ఆ నిరీక్షణ ఉండాలా అది మనం స్థిరస్థానంగా ధరించుకోవాలా అంటే మొత్తం ధరించుకున్నప్పుడే మనం ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి అందుకు మనకు దేవుడు ఆ రీతి చేసినా ఎందుకంటే ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని ఉగ్రత పాలటకు నియమింపలేదు కాబట్టి ఈ లోక మీదకి రాబోయే ఉపద్రవాన్ని ఉగ్రతని ఆ వెలుగు సంబంధి చీకటి సంబంధం లాగా మారిపోతే నీతి మంత్రుల దుర్బలం అయితే భక్తిహీను పాపి ఎక్కడ నిలబడుతు ఉండక మీరు మేల్కోమని దశలనికి రావాల్సిన పత్రికలో పౌలు ఆ విషయము చెప్తున్న సంఘానికి కాబట్టి ఇప్పుడు ఆ సంఘం లేదు పౌలు లేదు కాబట్టి ఇప్పుడు మన కొరకు ఆ వాక్యం కాబట్టి మనం కూడా ప్రతి దశలో మనం జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం చెప్తున్నాం అక్కడ ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరము అని మన ప్రభు చెప్తాడు ఆ రీతిగానే ఎందుకు మనకు ఆ రీతికి చెప్తున్నప్పుడు మనం చూస్తాం లోక మన బత్త వార్త ఇరవై ఆ మనం చూస్తాం ఏ రీతికి చూస్తామంటే ఆ పది మంది కన్యకుల గురించి చూస్తాం కదా పది మంది కన్యకులు బయలుదేరినప్పుడు ఐదుగురు బుద్ధి ఉంటారు ఐదుగురు బుద్ధి వారు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడి నుంచి బయలుదేరినారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఆత్మీయ జీవితం స్టార్ట్ అయిపోయింది పెండ్లి ఎదుర్కొనడానికి బయలుదేరింది అంటే ఆయన రాకడ సంబంధించిన విధానం అంటే పెండ్లి కుమారు కోసం ఎదురు చూడటం అన్నప్పుడు ఎప్పుడైతే మనం నువ్వు రక్షణ పొందినవో నీ నీ జర్నీ స్టార్ట్ అయిపోయింది పెండ్లి కుమార్ని కాబట్టి అది ఆత్మీయ దశలో నువ్వు ఏ పర్పస్తో నువ్వు బయలుదేరుతున్నావో నువ్వు ఏ ఏ ఆయన వచ్చే టైంకి ఏ రీతిగా మనుషులు జీవిస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మొదట బాగానే ఉంటుంది తర్వాత క్రమేణ పోయిన దాకా ఏం చేస్తుందంట వాళ్ళ దీపాలు ఆపోయినాయి తర్వాత వాళ్ళంతా కునికి నిద్రించినారు చూడండి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు బయలుదేరినా తెలుసా రక్షణ పొందినప్పుడే బయలుదేరినారు ఆత్మీయ అర్థం చేసుకోండి ఆయన వచ్చే టైంకి ఏం చేసే అందరు నిద్రపోతున్నారు అందుకు మన ప్రభు చెప్తాడు అక్కడ పౌరులు చెప్తుండక్కడ మీరు పగట వేళ పగట సంబంధాలను వెలుగు సంబంధాలు ఉన్నారు ఇతరు వరే నిద్రపోక మెలుకుగా ఉండాలని చెప్తున్నారు అక్కడ ఎందుకంటే ఆయన రాక టైంలో మనం మెలుకుగా ఉండకపోతే ఆ ఉపద్రవం నిమేదికొస్తుంది చూడండి ఈ లోకం మీదకి రావత ఉపద్రవం అంత కానీ ఒక గుంపును మనకి దేవుడు పెట్టిండే ఎందుకు అంత యథావిధిగా జీవిస్తే మరి వాళ్ళు రక్షణ నడిపించాలా అందుకు ఒక ఒక గుంపును దేవుడు ఎప్పుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు శ్రమంలో ప్రతి దేవుడు వాళ్ళు విడుదల కల్పిస్తూ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరు దాన్ని హెచ్చరించాలా అన్నప్పుడు బుద్ధి గలవారు నిద్రించింది బుద్ధి లేని వరకు నిద్రించింది అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడింది అంటే బట్టి ఇదంతా రాత్రి సంబంధించినప్పుడు శ్రమలకు సాదృష్టం చీకటి కాలం అంటే శ్రమల కాలం ఆ శ్రమల కాలంలో ఎవడో కేక వేస్తుండో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తుందని కాబట్టి ఈ లోకం అంతా మత్తులో ఉన్నప్పుడు మనం కేకలు వేయాల అనేకులు మనం మేల్కొల్పాలా అందుకే ప్రభు అంటారు అక్కడ నిద్రించున్న నువ్వు మేల్కొనము క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాండి కాబట్టి అందరూ ఇప్పుడు అంతా మతపరమైన మత్తులో ఉన్నారు కాబట్టి అంతా ఈ లోకాధికమైన ఆచారాలతో నీవు నిమగ్నం సత్యం తెలిసి సత్యం తెలియడం అట్లనే ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మనం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళకి ఆయన వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఆ రోజు నీకు ఒక అవకాశం వాళ్ళకి చెప్పనీకి ఆ టైంకు నీకు ఒక అవకాశం దేవుడికి చెప్పనీకి ఆ టైంలో అవకాశం చెప్పేలా మనం వచ్చేసేస్తూనే ఉండాలా ఇక వేరే విషయాలు మనకు అవసరం లేదు అన్నట్టు కాబట్టి ఆ టైంలో మనం ఉంటున్నాం కాబట్టి అందరినీ మనం హెచ్చరిస్తాం ఎందుకంటే ఈ లోకం అంతా అంతా మతపరమైన మత్తులో ఉంది కాబట్టి వాళ్ళందరినీ మేల్కొల్పి ఆయన సత్యమైన మార్గంలోకి మనం నడిపించాలంటే మనం వెలుగు సంబంధం ఉండాలా అనే విషయం మన ప్రభు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అందుకే అపోస్తుల కార్యం పద్నాలుగో యుద్ధం ఇరవై రెండవ వచ్చే చెప్తున్నారంటే శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసం నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించేది కాబట్టి ప్రతి దశలో మనం హెచ్చరించాలా ఎందుకంటే వాళ్ళ మనసులో విశ్వాసంలో దృఢపరచాలా విశ్వాసం ఉండదు మనుషులకి చివరి కాలంలో కొంచెం శ్రమ వాళ్ళ విశ్వాసం ఎక్కడ ఉంటుంది కొంచెం ఏదన్నా కాగానే అప్పటికప్పుడే వాళ్ళ మనసు మారిపోతూ ఉంటుంది కాబట్టి అట్లా ఉండడానికి ఫీల్ అంటే నీ విశ్వాసంపై నీళ్ళు నిలకడలేదు అన్నట్టు కాబట్టి మన మన విశ్వాసం ఏం చేయాలంటే శిష్యులు శిష్యులు మనసులు దేవుని బిడలు రక్షణ పొందిన వాళ్ళంతా వాళ్ళ మనసును మనం దృఢపరచాలంట ఎంత దృఢపరుస్తుందని చెప్పని వాళ్ళ విశ్వాసంతో నింపాలి కదా మన దేవుని వాక్యంలో ఎందుకంటే అనేకుల విశ్వాసము అనేకుల విశ్వాసం కరువైపోతుంది కానీ ఆ విశ్వాసాన్ని దృఢపరిచి నిలకడగా ఉండాలంట కాబట్టి ఈ టైంలో అనేకులు నిలకడగా ఉండలే మనసు పరు పరి విధగా కాబట్టి మనం నిలకడగా ఉండాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ఏ కష్టం ఏది ఇచ్చినా కానీ నిలకడగా ఉండాలా నేను అనేకులు దూషించినా నేను హింసించిన ఏం చేసినా సరే ఆయన నామము నిమిత్తం ఆయన నామము నిమిత్తం నువ్వు అనేక హింసలు పొందాల్సిందే ఆయన నామము నిమిత్తం అనేక విధానాలను పొందాల్సిందే ఆయన ఎప్పుడు కూడా హింసింపబడి కూడా దూషింపబడలే ఒక్కరు కూడా ఆయన దూషింపలే కాబట్టి సేవా జీవితంలో ఉన్నప్పుడు మనుషులు దూషిస్తూ ఉంటారు కదా ఒక్క మాట ఏదైనా అన్నగానే పడరు సేవకులే మళ్ళీ పడరు ఎందుకు పడరు అంటే మనం చేసుకోవాలా ఏ రీతిగా నీకు నిలకడలేదు అన్నట్టు కాబట్టి అంటే నువ్వు ఆయన మరణంలో పాలు పొందలేదన్నట్టు ఆయన శ్రమను అనుభవించలేదు దూషణకు పతిగా నువ్వు దూషిస్తాను అంటే మాట్లాడుతున్నావు నీకు ఆ వాక్యం తెలియదనా లేకుంటే నువ్వు తెలిసి ఆ రీతిగా మాట్లాడడం వలన అందుకు నీ కుడి మీద ఒకరు కొడితే నీ వెడని చెంప కూడా ఇవ్వమన్నాడు ఎందుకు ఇవ్వమన్నాడా రెండు చెంపలు కొడితే ఆడ అర్థమే ఉందాడా అక్కడ అర్థం చేసుకో నీకు ఒక చంప కొట్టమన్నాడు ఒక చంప కొట్టేసినా అయిపోయింది అంతేనా ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టకముందు నువ్వు కొడుతున్నావు కదా వాళ్ళని కాబట్టి అతని అర్థమేంది నువ్వు మదలా తీర్చుకోవద్దు అని అంటే నువ్వు నువ్వు కొట్టినా కానీ నువ్వు వాటి మీద మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవద్దు ఈరోజు సేవకులు ఉన్నారా లేదా ప్రతీకారం తీర్చుకుంటారు నువ్వు పలానా రోజులు నన్ను పలానా మాట అన్నావు కదా అని ప్రతీకారం తీర్చుకుంటారు మనుషులు ఎందుకు తీర్చుకుంటారు పలానా రోజులు పలానా మాట నువ్వు అన్నావు అది ఎప్పుడూ జరిగిపోయింది కదా గతంలో ఈ రోజు ఏంది ను గతాన్ని దవ్వుకుంటే ను ఇంకా నువ్వు అవిదేడివే నువ్వు దేవుని దృష్టిలో ఇప్పుడు ఈ రోజు నేడు అన్నప్పుడు నేడు అన్నాడు ప్రతి దశలో నేడు అంటే ఈ రోజు నువ్వు ఎట్ల అంటే అవిదేతలో పడినట్టే కదా మనం కాబట్టి అందుకు పావు అంట అంటే ఆ టైంకి వచ్చినప్పుడు నువ్వు కుడిసేప ఒక టైం కొడితే రెండోసేప నువ్వు ఇవ్వగలుగుతున్నావు అంటే దాని అర్థమేంది నువ్వు ప్రతిగా నువ్వు పతికాన్ని తీర్చుకోద్దానే కదా వాడు ఎందుకు కొడుతున్నా నీకు తెలీదు కానీ తిరిగి మనం కొడు కొడతా కొట్టలేకపోతుండమ్మా అంటే నీ ఓర్పు సాహనం ఎక్కడుంది అందుకే మనకి సెల్ఫ్ కంట్రోల్ ఎంతో అవసరం విశ్వాసం లేని దేవుని పిల్లలకు సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు ఉండదు నీలో ఉన్నప్పుడే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది ఆత్మఫలాలు నీలో ఉంటా ఉంటాయి నువ్వు అన్నింటిని అన్నిటిని తాలుతావు ఎవరేదన్నా కానీ నువ్వు లైట్ తీసుకుంటావు ఎందుకంటే నువ్వు అది కాబట్టి చూడండి అందుకు మనకు పరశుధాత్మ అభిషేకం మనకు అవసరం అప్పుడు నీ మనసుని నిలకల్లో ఉంటుంది అది అది విధానం అని అంట అందుకు మనం ప్రతి దశలలో మనం చేయాలి సేవకులు ఆరైతేనే ఉంటారు నేను చాలా మందిని చూసిన కాబట్టి మనం వారిలాగా మనం ఉండొద్దు ఎందుకంటే ఇది ఆ టైం కాదు కాబట్టి అనేక శిష్యులు మనం దృఢపరచాలా అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అందరూ మనం హెచ్చరించి ఈ శ్రమంలో ఎవరు కూడా పడిపోకుండా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా మనం నిలకడగా ఉండాలని వాళ్ళని హెచ్చరించి వాళ్ళు తరిబిదిచ్చి నడిపించే టైం కదా ఆ టైంలో మనం ఎట్లా ఉండాలా అనే విషయం ప్రభు చెప్తుంది అక్కడ అందుకే పేతురాసిన పత్రికలో మనం చూస్తున్నాం అన్నిటి అంతమో సమీపమైంది కనుక మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థించడం మెలుకుగా కాబట్టి ప్రతి దశలో మనం మెలుకుగా ఉండాలా మంచి బుద్ధి గలు వారు చూడండి ప్రతి దశలో అందుకే పేతురా మార్కు వార్తలో మనం ప్రభు చెప్తాడు నేను మీతో చెప్పుచినది అందరితో చెప్తున్నాను మెలుకుగా ఉండమని కాబట్టి మనం మెలుకుగా ఉండాలా అనే విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ప్రతి దశలో మనం మెలుకుగా ఉండాలి అన్ని విషయంలో మనం మెలుకుగా ఉండాలా ఎక్కడ మనం తప్పిపోయినా కానీ మనం సరి చేసుకుని మనం ముందుకు పోతేనే ఉండాలి కాబట్టి ప్రతి దశలో మనం సంపూర్ అవుతూనే ఉండాలా మనం అజ్ఞానం వల్ల జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలా అనే వాషం చెప్తే మెలుకు ఉండపోతే ఏమైందో తెలుసా ఇంత మనం చూసినాం కదా సంయోగ గ్రంథంలో సమీలు దేవుడు చెప్పిండు ప్రార్థన చేసి పంపించిండు ఆయన తర్వాత ఆయన చేసిన పని తర్వాత దేవుడు ఆయన హెచ్చరించినప్పుడు నీ రాజ్యాన్ని నీ నుంచి తీసేస్తాను అప్పుడు అందుకు కోపం వచ్చింది ఆయనకి సౌలకి కాబట్టి సౌలు ఎందుకు ఆ రీతిగా కోపం వస్తుందంటే సమీరులు చెప్తుండ చేసిన తప్పు అని అయినా కానీ ఏం చేస్తుండో కోపగించుకున్నాడు ఈ రోజు సేవకులు ఉందా ఆ రీతిగానే కాబట్టి మనం ఉండొద్దు ప్రభు వాక్యం చెప్తుంది ఎందుకంటే మనం అలాంటి అలాంటి అలాంటి సే అలాంటి దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేసిన ఎప్పుడో సాధువు జీవితం దాసుని జీవితం దాసుని స్వభావం ధరించుకునే వాళ్ళం మన ప్రభు స్వభావం ధరించుకునే వాళ్ళం నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళం మనం ప్రాచీన స్వభావం ఎప్పుడో పోయింది అది ఇప్పుడు మన నవీన స్వభావం అంటే క్రీస్తుని పోలిన స్వభావం ఆయన స్వభావం ఆయన పోలిక మనం ధరించుకున్న వాళ్ళం కాబట్టి ఆయనలాగనే మన జీవించడానికి ప్రయాస పడాలా ప్రయాస కదా ఫలం దొరుకుతుంది నువ్వు ఏ ప్రయాసపడకుండా ఆయనలాగా జీవించాలని అని మనం అనుకుంటే కాదు కదా ఆయనలాగా జీవించాలంటే నీకు ఎంత ప్రయాసం కావాలా ఒక రోజుతో అయిపోతుందా ప్రయాసం ఒక గంట వాకింగ్ చెప్తే అయిపోతుందా ప్రయాసం కాదు కదా ప్రతిదినం ప్రాయస్త పడుతునే ఉండాలి ఆయన పడింది మన ప్రభు ఆయన ఎంత ప్ర ప్రాయస్తపడి మూడున్నర సంవత్సరం అయినా సేవ చేసిండు మన ప్రభు ఆయన ఎంతగా ప్రయాసపడి తండ్రిని భయం పరిచిందికి ఎన్నో శ్రమలు అనిపించిండు ఎన్నో చేసిండు ఎంతో మంది ఆయన హింసించను ఆ శాస్త్ర పరిచయం ఎంతగానో దూషించారు అయినా కానీ ఆయన ఒక మాట కూడా మాట్లాడలే ఎందుకు ఆయన ఆయన వచ్చిన పర్పస్ వేరే కాబట్టి ఈ చివరి టైంలో కూడా మనం అట్టను దూషిస్తారు అయినా సరే మనం ఆయన స్వభావం ధరించుకున్న వాళ్ళమైతే మనం ధైర్యంగా అయితే కాబట్టి మన రోల్ అది కాదు కదా మనం ప్రేమ చూపిస్తాం మనుషులకి ఆయన మౌనంగా దీనంగా ఉన్నాడు కదా ఆయన చూస్తున్న విషయగ్రంథం యాభై అధ్యాయంలో కాబట్టి ఆ రీతిలో మనం ఉండగలమ్మా చూడండి ఆ రీతిగా ఆయన ఉండకపోతే మనకు రక్షణ వచ్చాడుగా రాదు కాబట్టి అందుకు చూస్తున్నాడు అందుకు ఏ రీతిగా వీళ్ళంతా ఎందుకు పౌల ఆ విషయం జ్ఞాపకం చేస్తానంటే మెలుకోగొండమని చూడండి మనం తెలియకుండా మనం నిద్రపోతా ఉంటాం దశలో నిద్రపోవటం అంటే అర్థం చేసుకోవాలి అవిధేలా పడిపోతూ ఉంటాం చూడండి అందుకు మతయసు వార్త పదమూడు అర్థం ఇరవై ఐదు వచ్చిన ఏమని చెప్తున్నా వాకింగ్ చేసి నేను ఒక టెన్ మినిట్స్లో వాకింగ్ క్లోజ్ చేస్తాను మత వార్త పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం ఇరవై ఐదో చూస్తాం మనం మత్తవార్త పదమూడో అధ్యాయము ఇరవై ఐదో చూడండి మన ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు పరలోక రాజ్యము ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పర్లోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తన ఒక మనుషుని పోలింది అంట ఒక మనిషిని పోలింది పర్లోక రాజ్యం మంచి విత్తనం విత్తన ఒక మనుషుని పోలింది మంచి విత్తనం ఉన్నప్పుడు దేవుని వాక్యానికి ఆదేశం కదా కాబట్టి ఒక విత్తనం విత్తబడింది అంటే ఒక విత్తనం అంటే దేవుని వాక్యం అలా తర్వాత ఏం జరుగుతుంది అక్కడ మనుషులు నిద్రించి అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటారు కదా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి మనుషులు నిద్రించి చుండగానే ఉంటే అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయారు అంటే అర్థం చేసుకో గోధుమలు అంటే దేవుని వాక్యం గురుగులంటే అబద్ధమేది అప అబద్ధ బోధ కాబట్టి మనుషులు నిద్రించి చూడగా అర్థం చేసుకోవాలా నువ్వు నిద్రపోతే ఏం జరుగుతుంది నీకు కానీ విషయం చెప్తాను కాబట్టి ఈ రోజు ఏం జరుగుతుంది వాళ్ళు నిద్రిస్తున్నారు అంటే ఆత్మలో నిద్రపోతున్నారు వాళ్ళు శరీరంగా మెలుకున్నారేమి కానీ అన్ని విషయంలో బాగా అన్నిట్లో బాగా సురుగ్గా ఉంటారు ఆత్మీయ దేశకు వచ్చేసరికి ఏం చేస్తారు అన్ని మర్చిపోతారో మరి ఏం తెలియదు మనకి కానీ గుర్తిగా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంది ఈ లోకపతమైన విషయాలు మటుకు సురుగ్గా ఉంటుంది అన్ని ఎక్కడ మోసపోకుండా ఎక్కడ చేయకుండా అవన్నీ కరెక్ట్గా మనం చేయాలి ఆ విషయాలన్నీ ఎందుకంటే మనం మోసుకోవడానికి వీల్లేదు మనల్ని ఎవరు కూడా వాడుకోవడానికి వీలేదు కాబట్టి అంత బాగానే ఉంటుంది కానీ ఆత్మీయ జీవితంకి వచ్చేవరకు ఏం చేస్తుంది అన్నీ మర్చిపోయి యథావిధిగా కాంప్రమైజ్ అయి దానికి దానికి లో కూడా జీవిస్తూ ఉంటుంది అప్పుడు అన్ని ఈ లోకాత్మైన విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉంటా అన్నమాట అట్లా ఉండొద్దని చెప్తుంది ఈ వాక్యం మనుషులు నిద్రించి ఉండగా చూడండి మనుషులు అనేది ఎందుకు చెప్తున్నా కదా శరీరం కదా మనుషులు అంటే శారీరమైన వాళ్ళు మనిషి అంటే శారీరకమైన వాళ్ళు కదా కాబట్టి శరీరమైన వాళ్ళు నిద్రిస్తే ఏమైతుంది శత్రు వచ్చి నీలో ఉన్న వాక్యము మధ్యలో ఏం చేస్తారు అబద్ధాన్ని గురుగులు ఎక్కిపోతారు పిచ్చి మొక్కలో నీళ్ళులో నేర్తా ఉంటాయి తెలియకుండా చూడండి మెలుకు ఉండమని ఎందుకు ప్రభు చెప్పంటే ఇవన్నీ జరుగుతున్నాయి యుగ సమాప్తిలో అందుకు మనం వెలుకోకు ఉండాలా అతి దాన్ని మనం అసహించుకోవాలి ఈ లోకాధిపైన ఆశ్రాలు వాటి అన్నిటిని మనం అసహించుకోవాలా కాబట్టి నీలో గురుగులు ఉన్నాయా గోధుమలు ఉన్నాయా మనం చూసుకోవాలి కదా కాబట్టి క్రైస్తవ జీవితము ఎట్లా ఉండాలంటే చూడండి మంచి విత్తనంలాగా ఉండాలి కదా కాబట్టి గురుగుల మధ్య గోధుమలు విత్తిపోయారంటే అది విత్తినట్టు కూడా మనుషులు తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఇంకా మతపర మత్తులేని ఉన్నారు మత్తులో వాడికి ఏం తెలుసు అని చెప్పు పుల్లుగా మత్తులో ఉంటే వాడు నిద్రపోతూ ఉంటే సైతాన్ని వచ్చి వాడి మీద వాడిలో అబద్ధపోతా విత్తిపోతూ ఉంటాడు కాబట్టి అంటే నిద్రపోవటం అంటే ఏంటంటే శ్రమంలో ఒక విధంగా చెప్పాలంటే చీకటి కదా చీకటి జీవితంలో చీకటి జీవితంలో వచ్చి చీకటి సంబంధం కాబట్టి వాడు చీకట్గానే జీవిస్తూ ఉంటాడు చీకట్లో ఉన్న వాడికి చీకటి ఉన్న సంబంధంగా ఉంటాడు అందుకు వాడు తెలియకుండా ఆ మెలుకు ఉంటే నీకు నీకు కానీ మెలుకుగా ఎందుకు పగడి సంబంధం లాగా వెలుగు సంబంధం లాగా ఉండాలంటే ఎందుకు చెప్పిన విషయం అంటే ఆ కాలంలో అట్లా ఉంటారు మనుషులు కాబట్టి ఒకవేళ మనం అట్లా ఉంటున్నామా అనేది మనం పరీక్షించుకొని మనం మెలుకు గలిగి ఉండాలి ఎందుకంటే నువ్వు మెలుకుగలిగితే నువ్వు ఏ రీతిగా ఉండవు అనేది నేను కొంచెం చేపట్టని చూపిస్తాను ఇక్కడ ఏం చెప్తుందంటే అతని శత్రువు వచ్చి గోధుమల మీద గురుగులు విత్తిపోయాను మొలకలు మెలిగి గింజ గురుగులు కూడా ఆగపడాను చూడండి మొలకలు వచ్చేసినవి కాబట్టి ఆ విత్తే విత్తనాలు విత్తేసి వెళ్ళిపోయాడు తెలియకుండా మనుషులు నిద్రిస్తున్నారో విత్తేసి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగింది ఆ గురుగులు అవి మొత్తం గింజ పట్టినప్పుడు అప్పుడు మొలకలు విరిగినప్పుడు గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అవి పడినాయి పాటు గురుగులు కూడా ఇచ్చేసినాయి ఇవి అర్థం చేసుకోండి ఈరోజు క్రైస్తవ సంఘంలో గోధుమలు ఉన్నాయి గురుగులు కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు కలిసే ఉన్నాయి రెండు కలిసే ఉన్నాయి కానీ దేవుడు రొంటికి వర్షం కదా ఆయన గచ్చపదల మీద వర్షమిస్తున్నాడు మంచి వాటి మీద కూడా వర్షం ఇస్తాడు ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి అంటే ఇవి చివరి వరకు ఉంటాయి అని చెప్తున్నప్పుడు అంటే అట్లీస్ట్ లాస్ట్ దశలైనా సరే మార్పు చెందుతారే వీళ్ళు తెలుసుకుంటారు అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తుంది వాళ్ళకి కాబట్టి గురుగులు ఆగపడినప్పుడు ఏం జరుగుతున్నావు అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనంలు విత్తివు కదా అందులో గురువులు ఎక్కడి నుంచి వచ్చినయ్యా అడిగిరి చూడండి మంచి విత్తనం ఎత్తినప్పుడు గురువులు ఎట్లా నువ్వు మంచి విత్తనం కదా మనకి గురువులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇందులో గురువులు వచ్చినంటే దాని అర్థం ఏంది నువ్వు నిద్రపోతున్నావు అనేది సైతాన్ పని కదా అది శత్రు పని వాడు వచ్చి దీని మీద ఉంటాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అక్కడ జరిగింది కూడా అదే కదా చూడండి ఎప్పుడైతే మనము దేవుని వాక్యుల నుంచి మనం తొలగిపోయి మతపరమైన మత్తులో ఉంటామో సైతాను అబద్ధబోధ అబద్ధ బోధం తెలుసా ఏం కాదు దేవుడు మన పక్షంగా ఉన్న దేవుడు మనకు అన్ని ఇస్తుంది అన్ని బాగానే ఉన్నాయి అన్ని ఆదివారం మాదివారం చర్చికి పోతారు అన్ని వేదావిధిగా జీవిస్తూ ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా కానీ వాళ్ళు భక్తిగానే ఉంటారు కానీ గురుగుడు సగం సత్యము సగం అబద్ధం చెప్పేది సత్యము చేసేది అబద్ధం వాక్యానికి విరుద్ధం కాబట్టి అట్లా ఉంటుంది యుగ సమాప్తిలో అని మన ప్రభు చెప్తున్నాడు అందుకు మీరు మెలుకోకుంటామని చెప్తున్నారు ఆ కాలం వచ్చేను ఆ సమయం గుర్చు మీకు రాయనక్కర్లేదు అంటే ఆల్రెడీ మీకు అన్ని తెలుసు తెలిసన్న వాళ్ళు కూడా మతపరమైన మత్తులో పడిపోతున్నారు అందుకు దేవుడు మీరు ఇతరుల వల్ల నిద్రపోక మెలుక్క అని చెప్పిండు కాబట్టి మనం వెలుక్కుండాల ఎందుకు అన్నప్పుడు ఇక్కడ జరుగుతుంది చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది క్రైస్తవ జీవితంలో గురుగులకు చేసిన చూడండి అక్కడ అప్పుడు ఏం చెప్తుంది ఇంటి యజమాని ఏం చెప్తుండు దాసులు అతని ఎద్దరికి వచ్చి దాసులు అంటే నేను నీవు నీ పొలంలో మంచి మొలకలు విత్తువు కదా అందులో గురుగు లెక్క నుంచి అతనితో అడిగిరి కాబట్టి దాసులు మాత్రమే గుర్తించగలరు నువ్వు దాసులుగా ఉంటే ఆయన ఆయన సేవకుల్లాగా ఉంటే అది ఎక్కడ గురుగులు ఉన్నాయి ఎక్కడ బోధుములు ఉన్నాయో వాటి మధ్యలో ఎందుకు వస్తే మనం గుర్తుపట్టాలా అందుకు మనం మెలుకుగుండాలా మెలుకున్న వాడే గుర్తుపట్టగలం ఇవన్నీ ఈ లోకం అంతా మత్తులో ఉంది కానీ గురుగులు వచ్చేసిన వాళ్ళు చేదువేరు వచ్చేసిన వాళ్ళు అయినా గానీ గుర్తుంచలేని ఉన్నారు కాబట్టి దాసులు గుర్తు ఆ పొలం అంటే క్రైస్తవ కదా పొలంలో గురుగులు ఉన్నాయి కూడా ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ బుద్ధి గల కనికలున్నారు బుద్ధులేని కనికలు కూడా ఉన్నారు రెండు గుంపులు ఉన్నాయి అక్కడ ఇద్దరు ఉన్నారు కానీ ఇద్దరు ఎక్కడ బయలుదేరుతున్న పర్పస్ ఒకటే పర్లోక రాజ్యం పోవాలంటే పెళ్లి కుమార్ దగ్గర కానీ అక్కడ ఏం జరుగుతున్నక్కడ నూనె అయిపోయింది చూడండి ఇవన్నీ చివరి వరకు ఉంటాయి అందుకు మన ప్రభు చెప్తారు అక్కడ ప్రకటన చివరికి అపవిత్రం చేసేవాళ్ళు అన్యాయం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు నాలుగు గుంపులు కనిపిస్తాయి పరిశుద్ధుల గుంపు నీతిమంతుల గుంపు అపవిత్రమైన గుంపు మోసకరమైన గుంపు నాలుగు గుంపులు కాబట్టి ఎవరు దేంట్లో చిక్కబడతారు వాటి దాంట్లో ఉంటాడు కాబట్టి అందుకు మనం గుర్తించాలా అందుకు నువ్వు వెలుగు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం వెలుక్కు కొండాలి ఎందుకంటే ఇవన్నీ వచ్చేసింది కాబట్టి ఆ పిచ్చి మొక్కలను కాబట్టి చూడండి ఇక్కడేం చెప్తున్నా అక్కడ అయ్యా నువ్వు పొలంలో మంచి విత్తను వెతివి కదా అందు అంత గురుగులు ఎక్కడి నుంచి అడిగి ఇది శత్రువు చేసిన పని అతడు వాటితో చె వారితో కాబట్టి యజమాని చెప్తున్నాడు ఇది శత్రువు చేసిన పని అని ఆ దాసులు వెళ్ళి వాటిని పెరిగి కూర్చోడానికి ఇష్టమా అని అతనిని అడిగిరి కాబట్టి దాసులు చెప్తే బాబా మేము పోయి వాటిని తీసేస్తాం ప్రాబు అంటే మనం అర్థం చేసుకోవాలా వద్దు చెప్తాడు అక్కడ వద్దు అనడు అందుకు వద్దు అనడు ఎందుకు వద్దు అని చెప్పండి ఒకవేళ నీ బోధలో కూడా కదా మన బోధలో కూడా ఎంతో ఎన్నో ప్రాంతాలు మనం పోతాం మన బోధలో కూడా గురుగులుంటే గోధులు ఉంటే కానీ రెండు కలిసే ఉంటాయి కదా ఒక దశలో మనము గొప్ప జనంతో కూడా మనం కలుస్తూ ఉంటాం వాళ్ళ మనం ఉండము కానీ వాళ్ళ పిరిషన్ మనం పోతాం కానీ అక్కడ కూడా మనం చూస్తాం కానీ నీకు దెలవాల అది ఏందనేది కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు వాటిని పెరిగించవద్ద అంటే వద్దు అంటాడు ఎందుకు వద్ద చెప్పండి ఎందుకు వద్దు ఆయన పురుగులను పెరుగుచుకుండగా ఒకవేళ వాటితో కూడా గోధుమలు కూడా గోధుమలు కూడా పెళ్ళగిస్తున్నాను అంటే చూడండి రెండు కలిసే ఉన్నప్పుడు ఒకవేళ ఎవరన్నా మనం ఆ మనం చెప్తే మిగతా వాళ్ళు కూడా ఎక్కడ ఇదైపోతారని చెప్పి కొంతకాలం అవకాశం దేవుడు అక్కడ వాళ్ళకి కాబట్టి అందుకే మనం అలాంటి సమస్యలు మనం మనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా ఏ రీతిగా అయినా సరే వాళ్ళు ప్రభుత్వ సత్యంలో నడిపించాలని మనం ప్రయాసపడతాం కదా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు పిలిచినప్పుడు పోతూ ఉంటాం కానీ వాళ్ళ సమస్యలు ఉండవు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతిలో మనం పాల్గొనం కానీ ఏ రీతి సరే వాళ్ళ మటుకు తీసుకురావాలని ఉంటాం ఆ టైంలో మనం ఆ రీతిగా మనం వాళ్ళకి ఉంటే ఏమైందంటే వీళ్ళ వీళ్ళు కూడా మనకు దూరం అయిపోతారు అనేసి మనం కాంప్రమైజ్ కాం ఖచ్చితంగా మనం వాక్యం చెప్తాం వాళ్ళకి కాబట్టి అందుకే వాడు పెరుగుచుండగా వాటి పెళ్ళగిస్తారేమో అందుకు కొంత ఏం చేస్తున్నక్కడ కోత కాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయడని చెప్తున్నాడు గురువులో ముందుగా కూర్చి వాటికి కాల్చి కట్టలు కట్టి గోధుమలను నా కుట్టులు చేర్చి పెట్టాను కోతగానతో కాబట్టి కోతగానులు అన్నప్పుడు అర్థం చేసుకోవాలా ఈయన లక్ష నలభై మంది ఈ కోతగానులు అంటే అంటే కోతకు దేవదూతలు అంటే దేవుని దూతలే సేవకులు కదా కాబట్టి అంటే చివరి వరకు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు గొప్ప జనం కూడా అంతే కదా చివరి వరకు అవకాశం ఇచ్చిండే వాళ్ళకి చివరికి వస్తున్న సన్నిధికి అత కాబట్టి ఆ మధ్యలో ఆయన కదా అంటే అది ఆ ఆ విత్తనము వేరు చేయాలి కదా ఆ తొక్కను మనం వేరు చేయాలంటే ప్రయాసం మనకెంతో అవసరం కాబట్టి అడుగడుగున మనకి ఇవన్నీ ఎదురవుతూ ఉంటే అయినా సరే మన మటుకు జాగ్రత్తగా ప్రతి మనం కాంప్రమైజ్ కాకుండా మనం వాక్యంలో ఆయన సత్యాన్ని మనం ప్రకటిస్తూ మనం ముందుకు పోతూనే ఉండాలి చూడండి అందుకు ప్రభు చెప్తున్నా అందుచేత ఎప్పిస్తాసిన పత్రిక ఐదు అధ్యాయం నాలుగు వచ్చిన అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల నుండి లేమో క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు హలలీయ కాబట్టి ఆయన ప్రకాశిస్తున్నాడు మేలుకోవాల మనం ప్రతి దశలో మనం మెలుకుగలుగు ఉండాలని మన హెచ్చరిస్తున్నాడు కాబట్టి ప్రతి దశలో మనం మెలుకు ఉండాలి అన్ని విషయంలో మనం మెలుకుగా ఎందుకంటే ఇది ఇది చీకటి కాలంలో మనం మెలుకుగా లేకపోతే అంత చీకటి ఈ లోకం చీకటి కమ్ముకుంది కదా కాబట్టి అందుకు మనం జాగ్రత్తగా అజ్ఞానం వల్లే కాక జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలా ప్రతి దశలో చూడండి కాబట్టి ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభుత్వం మీద గ్రహించాలా ప్రతి మనం గ్రహించాలా అందుకే మనం జాగ్రత్తగా ప్రభు కొరకు మనం జీవించాలా అనే విషయం మన ప్రభు జ్ఞాప్యం చేస్తుంది ఎందుకన్నప్పుడు ఈ లోకం మీద ఉగ్రత రాబోతుంది కాబట్టి మనం ఏ రీతిగా వాళ్ళని ప్రభుత్వంతో నడిపించగలం అనేది ఒక వాక్యం చూపించి ఆ టైంలో మనం ఏం చేయాలా అనేది నేను చూపించి ఈ వాక్యాన్ని ముగిస్తాను యశాయ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము యశోయ గ్రంథం ఇరవై అధ్యాయంలో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఆలకించుడి యహోవా దేశమును వట్టిదిగా చేయించినాడు ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోరపరుచున్నాడు దాని నివాసాలు చెదరగొడ్చున్నాడు కాబట్టి దేశమంతా పాడుగా చేయించినాడు అంటే మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది మొత్తం అంత భయంకరంగా అది అయిపో ఎందుకు ఆయన అరీతి చేస్తున్నాడు చూడండి దాన్ని కల్లోరబరుస్తున్నాడు దాని నివాసులు చెదరగొడుతున్నాడు చూడండి వాళ్ళ గాలికి చెదరగొట్టుపోతున్నారు ఎందుకంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించినారు కాబట్టి కాబట్టి చూడండి రెండవ వచనంలో ప్రజలకు కలిగినట్టు యాజకులకును కలుగును దాని దాని నివా దాసులకు కలిగినట్టు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్టు వారి యజమానులకు యజమాను రానులకు చూడండి కొనువారికి కలిగినట్టు అమ్మవారికి కలుగును అప్పు కలిగినట్టు అప్పు పుచ్చుకుని వానికి వడ్డీకిచ్చేవాళ్ళకి కలిగినట్లు వడ్డీ తీసుకున్న వారికి కలుగును కాబట్టి ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి ఎందుకు వాళ్ళకి అందరికి దాసులు యాజకులకి ఎందుకు ఆ రీతి చెప్తానంటే వాళ్ళు ఏం చేసింది వాళ్ళు చూడండి దేశము కేవలం ఒట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మకును ఇలాగూ ఎహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు తర్వాత ఏం జరుగుతుంది దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది కాబట్టి ఈ లోకమంతా వ్యాక్ వరల్డ్ అని ఉంది అక్కడ దేశం అంటే వరల్డ్ అంటే ప్రపంచం గురించి చెప్తున్నట్టు వరల్డ్ అని ఉంది అక్కడ కదా వరల్డ్ అంటే ప్రపంచం మొత్తంకి అది ఏం చేస్తుంది అంటే వ్యాకులం చెందుతుంది అంట బయకైన మనం ఉంటున్నాం కదా వ్యాకులం ఎక్కడ ఇచ్చినా భయంకైనా పరిస్థితులు వ్యాకుల పడుతుంది లోకం వాడిపోతుంది లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది భూజనంలో గొప్ప వారు అంతా మొత్తం గొప్పవారు అంతా క్షీణించిపోతారు ఎందుకంటే ఏం జరిగింది ఆ రీతిగా అన్నప్పుడు ఆ దేశం అంటప్పుడు క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళంతా క్షీణించి పోతున్నారు ఎందుకన్నప్పుడు లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు కట్టడలో మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు చూడండి కట్టడలో మార్చి అంటే దేవుని వాక్యాన్ని ఉల్టా చేసి వాళ్ళు బోధించినారు వాళ్ళు చేసి దేవుని వాక్కును ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆయన శాసనాలను అతిక్రమించి వాళ్ళు ఏం చేశారు దాన్ని మార్చి దాన్ని మిగిలినరు కాబట్టి దేవు దాని నివాసుల చేత లోకము అపవిత్రమైంది ఈ లోకమంతా అపవిత్రంగా తయారైపోయింది అందుకు శిక్ష కాబట్టి అలాంటి శిక్ష నుంచి మనుషుల్ని మనం బయట తీసుకొని రావాలా ఎందుకంటే ఆయన ఉగ్రత పాపం చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష తప్పదు కానీ వాడి శిక్ష ఎందుకు పొందాలా ప్రభువంతుడు ఏజ్ కల గ్రంథంలో వాడు పాపం చేయటం వల్ల వాడు శిక్ష పొందడం నాకు ఇష్టం అంటాడు అక్కడ వాడు నీతి మారాలి కదా అని చెప్పి అక్కడ మన ప్రభు మాట్లాడుతున్నారు పాపులు నాశనానికి మోటము దుష్టులు నాశనం అయిపోవటం నాకు ఇష్టమా వాళ్ళు నిర్మూలన చేయటం నాకు ఇష్టమా అని అక్కడ ప్రభు కాబట్టి ఆయన ఏ ఇష్టం లేదు ఖచ్చితంగా అది శిక్ష జరగాల్సింది ఎందుకంటే పాపము ఆయన అసహించుకుంటాడు మన ప్రభు కాబట్టి వాళ్ళంతా ఆయన సన్నిధికి రావాలనేది దేవుని ప్రణాళిక చూడండి శాపము దేశమును నాశనం చేస్తున్నది దాని నివాసంలో శిక్షకు పాత్రలు అయి దేశవాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు కాబట్టి ఒక శేషం దేవుడు పెట్టుకుంటున్నారు కొంతమందిని దేవుడు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ కొంతమంది ద్వారా దేవుడు ప్రపంచమంతా ఆయన సువార్త ప్రకటింపజేస్తాడు ఈ శ్రమల కాలంలో అందరూ మొత్తం మూర్చెళ్ళిపోతారు ఇరిమే గంధం ఇలాప వాక్యాల్లో మొత్తం తల్లు తల్లు దగ్గర పోచుకొని పిల్లలు అన్నమూర్తు రాక్షరసం చెప్పి భయంకరంగా ఏడ్చే టైం అలాంటి కాలం స్వస్థత ఉండదు ఎంత భయంకరంగా వాళ్ళు దూషిస్తూ ఉంటారు వాళ్ళు అలాంటి టైంలో దేవుడు వాళ్ళకి ఉపశమనం కల్పిస్తాడు అందుకు ఒక గుంపును దేవుడు ఏర్పరచుకుని ప్రపంచం అంతా దాన్ని మనం ప్రాయసపడాలా ఆ శేషించే వాళ్ళు కొంచెమే ఉన్నారు చూడండి ఎందుకు పదకొండవ చే ద్రాక్ష రసము లేని లేదని పొలములో జనులు కేకలు వేస్తున్నారు సంతోషం అంతా అస్తమించారు ఆనందం లేదు కాబట్టి ద్రాక్ష రసం లేదని పొలంలో జనులు కేకలు వేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలా దాక్ష అంటే దేవుని సత్యం కదా ఆత్మీయ దశ ఆయన సత్యం పొలం అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాబట్టి ఆ పొలములో ఏముంటుంది గురుగులు వచ్చేసినాక సత్యం ఎక్కడుంటుంది వాళ్ళు నిద్రిస్తున్నారు గురుగులు వచ్చేసి శత్రువు వచ్చి గురుగులు ఎత్తేసిపోయిండు ఎక్కడుంటుంది పొలంలో కేవలం జనువులు కేకలు వేస్తారంట కాబట్టి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి సంతోషం లేదు దేశంలో ఆనందమే లేదు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఎక్కడ ఎక్కడిసినా అంత భయంకరమైన పరిస్థితులు ఇంకా రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకెంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు అయినా కానీ ప్రభువు మనకు సహాయకుడు కానీ మనం ప్రభువు అంతా చెప్తున్నాడు ఈ లోకమంతా భయంకరమైన కాలంలో ఉంటుంది కాబట్టి లోకమంతా ఆ రీతిగా ఉంది చీకటిలో చీకటి కాలంలో అది ఉంది కాబట్టి ద్రాక్షరసం లేదు సత్యం లేదు ఎక్కడ వాళ్ళు కేకలు వేస్తున్నారు కాబట్టి ఆ టైంలో మనం వాళ్ళందరికీ దేవుని యొక్క మనం ప్రకటించినప్పుడు దేవుడు ఆ రీతిలో మనం అనిపిస్తూ ఉంటాడు పద్నాలుగు వచ్చినందు చేసించిన వారు బిగ్గరుగా ఉత్సాహి చేయుదురు యహోవ మహాత్యమును బట్టి సముద్ర తీరమున వారు అందరు కేకలు వేయుదురు చూడండి కాబట్టి చేర్షించిన వారు బిగ్గరుగా ఉత్సాహి చేస్తారంట ఆయన మహాత్యమును బట్టి సముద్ర తీరం ఉన్న వారు అంతా కేకలు వేస్తారంట చూడండి సముద్ర తీరం అన్నప్పుడు అన్ని అన్ని విధానాలు అన్ని తెగల వారు సంబంధించింది కదా వీళ్ళంతా ఆయన మహాత్యం ఆయన నింపుతున్న వాక్యం కీర్తనగా మనం చూస్తాం ఆయన మహిమను నింపుతున్న వాళ్ళు ఈ లోకంలో కాబట్టి ఆ టైంకు మనం దగ్గర కాబట్టి అందుకు మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా మన ఆత్మీయ జీవితం మనం పోతున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో విధానాలు వస్తా ఉన్నా అన్నిటి మనం షేదించుకు మనం పోతున్నప్పుడే ఆయన కొరకు మనం గంభీరమైన సేవ మనం చేయగలం కాబట్టి ఒక వాక్యం నేను ముగించేస్తా యక్ష గ్రంథం అదే యశ్వ గ్రంథంలో అరవై అధ్యాయము అరవై అదే మొదటి మూడు వర్షాలు మనం చూసి వాక్యాన్ని ఊహిస్తాం కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది ఇందాక ఆయన చెప్పినప్పుడు మన వెలుగు సంబంధం లాగా కాబట్టి ఈ లోకం అంతా జీవితంలో జీవిస్తున్నారు కాబట్టి శత్రు వచ్చి వాళ్ళ మధ్య గురుగులు విత్తిపెళ్ళు అబద్ధాన్ని అబద్ధ బోధలోండి కలిసి ఉన్నాయి సగం సత్యం సగం అబద్ధం ఉంది వాటిని సపరేట్ గా వేరు చేయాలా అనే విషయమే మన ప్రభు మనం చెప్పింది అందుకు మన వెలుగు సంబంధం మనం ఉండాలా ఎందుకంటే ఆ గడియైనను ఆ కాలమే మీకు తెలియదు కనుక మెలుకూడదని మన ప్రభు చెప్పింది కాబట్టి మనం వెలుకోగలిగి మనం జీవించాలని మన ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన ఒక సేవ ఆయన ఎందుకు ఆయన వెలుగును మనకు ఇచ్చిండు మీరు లోకానికి వెలుగై ఉన్నాడు అని మన ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన వెలుగును ధరించుకున్న మనము ఏం చేయాలా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉంది వాకిం చూడండి యహోవ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్మో తేజరిలెమో మహిమ నీ మీద ఉదయించెను అలా చూడండి ఇక్కడ తెలుగులేమో నీకు వెలుగు వచ్చి ఉన్నదే ఇంగ్లీష్ బైబుల్ ఏముంది అంటే నువ్వు లేచి ప్రకాశించమంది యారిస్ షైన్ అని ఉంది కదా ఫర్ దే లైట్ ఈస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ ఈజ్ అపంతి అంటే నీకు ఆల్రెడీ వెలుగు వచ్చేసి లేచి నువ్వు ప్రకాశించాలని చెప్తున్నావు అక్కడ ఇక్కడ వెచ్చి ఉన్నదని ఉంది అక్కడ అక్కడేం చెప్తుండవు వచ్చిందని లేమ్మన్నాడు అక్కడేమంటాడు నువ్వు లేచి ప్రకాశించమో ఆల్రెడీ నీకు ఎప్పుడో వెలుగు వచ్చేసింది ఎప్పుడో ఆయన వెలుగుని మీద ఉంది నువ్వు ప్రకాశించాలి ఇప్పుడు కాబట్టి మనం ప్రకాశించాలి ఈ చీకటి గల చోట్ల ఆ వేకువ చొక్క మన ప్రభు కాబట్టి ఆయన వేకువ వెలుగును నువ్వు ప్రకాశించాలా నువ్వు ఆయన వెలుగును ధరించుకున్న నువ్వు లేచి తేజలు ఆ తేజలు తేజం అంటే వెలుగు కదా వెలుగు తేజలు వెలుగును ప్రకాశిపాల ఆ వెలుగును అనేక చోట్ల అది ప్రకాశించాలా యహోవ మహిమని నీ మీద ఆయన ఆల్రెడీ మన మీద ఉదయించేసింది ఎందుకంటే ఆయన వెలుగు మన మీద ఉంది కాబట్టి మనం లేచి మనం ప్రకాశించాలా అని చేస్తుంది ఎందుకు చూడుము భూమిని చీకటి కమ్ముచ్చున్నది కటిక చీకటి జనుల కమ్ముచ్చున్నది యహోవం నీ మీద ఉదయించున్నాడు ఉన్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది కాబట్టి భూమిని చూడమంటున్నాడు ఈ భూమి అంటే గొప్ప జన సమూహం ఈ సృష్టి మొత్తం ఆత్మీయ దర్శనములు చూస్తే గొప్ప జన సమూహం ఈ భూమి అన్నప్పుడు ఈ భూమిని మొత్తం చీకటి కమ్ముకొని చిన్నది ఆల్రెడీ కటిక చీకటి జనములను కమ్ముకొని కాబట్టి చీకటి గురించి చెప్తున్న తర్వాత కట్టిక చీకటి జనములను అమ్ముచున్నది కాబట్టి యహోవ మహిమ నీ మీద ఉదయించుతున్నాడు యహోవా నీ మీద ఉదయిస్తున్నాడు ఎందుకంటే ఆ కట్టికాల చీకట్లో ఉన్న మనుషులను బయటికి తీసుకొని రావాలా విషయం కాబట్టి ఆయన మహిమ నీ మీద ప్రకాశింప కనబడుచున్నది నీ వెలుగులకు వచ్చేదో రాజులో నీ ఉదయకాంతికి వచ్చేదో కాబట్టి ఆయన వెలుగు ఎక్కడుంటుందో ఆ చీకటి చోట్ల ఆ వెలుగు ప్రకాశిస్తూనే కాబట్టి ఇది దినాలు మన చీకటి కాలం ఇది శ్రమల కాలం కాబట్టి ఈ సమల కాలంలో నువ్వు ఆయన వెలుగు ఆయన సత్యాన్ని మనం ప్రకటించిన అనేకులు ఆయన దగ్గరికి వస్తారు ఆయన సత్యంలోకి వస్తారు కన్నులెత్తి చూడము వీరందరు కూడుకుని ఎంతకు వీరు నీ కుమారులు దూరం నుండి వచ్చుతున్నారు నీ కుమార్తెను చంక నెత్తబడి అంత తిరిగి వస్తారు చివరికి వాళ్ళంతా ఈ లోకంలో అందరు తిరిగి ఆయన సన్నిధికి వస్తారు అని ఈ వాక్యం చెప్తాను ఎప్పుడంటే వెలుగును వెత చెల్లినప్పుడే అందుకు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వెళ్లి ఆయన వెలుగును ఆయన సత్యాన్ని మనం ప్రకటించినప్పుడే అనేకులు ఆ చీకటిగా ఉన్న ఆ చోట్ల ఆయన వెలుగు ప్రకాశిస్తుంది అనేకలు ఆయన స్వీకరించి ప్రభు వస్తారు కాబట్టి అలాంటి సేవా జీవితంలో మనం ఉండాలా అనే విషయం మన ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఆ కాలమైన ఆ సమయమైన మనం తెలియదు గనక మనం వెలుపుగా ఉండాలా అనే విషయం మన ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది కాబట్టి మెలుకు గలిగిన జీవితం మనకు కలిగి మనం ఉండాలా అంధకార క్రియలు మనం పాలు పొందతూ ఈ లోకాతి విధములో మనం పాలు పొందకుండా ప్రతి దశలో ప్రభుకు విధేత చూపిస్తూ ఆయన కొరకు ఈ లోకంలో సాక్ష్యస్తూ మనం ఆయన కొరకు జీవించాలా చివరిగా ఒక వాక్యాన్ని చూసి ఈ వాక్యాన్ని ముగిస్తాను పలిసర్శన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో మనకు వాక్యం చూస్తాం మన ప్రయాసం ఏ రీతిగా ఉండాలా మనం ప్రయాసం ఏ రీతి ఉండాలి అన్నప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చినాం కొలసిల్ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని కాబట్టి ప్రతి మనుషులు మనం ఏం సంపూర్ణంగా చేయాలంట తర్వాత ఆయన ఎదుట నిలబెట్టాలంట చివరికి జరిగేది చివరికి కాబట్టి ప్రతి మనుషులు మనం సంపూర్ణంగా చేయడం అంటే ఎప్పుడైతే సంపూర్ణంగా ఉంది ఎప్పుడైతే మనం ఆయన సత్యాన్ని ఆయన వాక్యాన్ని మనం ప్రకటించి ఆయన సువార్థ మనం ప్రకటించినప్పుడే వాళ్ళు సంపూర్ణంగా కదా ఎందుకంటే ఆయన వాక్యమే పరిపూర్ణమైంది ఆయనే మన ప్రవ్య పరిపూర్ణ పరిపూర్ణమైన వాక్యము హృదయంలో పోతే వారు పరిపూర్ణంగా మనం చేయాలంట చేసి అని అంటే చెయ్యాల మనం చేసి అనేది నిలబెట్టాలా ఇది ఎంత కష్టత అయింది కదా ఒక మనుషుల్ని పరిపూర్ణం చేయటం అంటే ఈజీ కాదు కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అది నీ పని కాదు ఎందుకంటే ఆయన భారం అది కాబట్టి నువ్వు ఆయన పక్షింగా నువ్వు నిలబడితే ఆయన ఆత్మే అలాంటి సత్యం నడిపిస్తుంది కాబట్టి నీతిని గురించి పాపని గురించి ఈ లోకాన్ని ఒప్పుకొని చేస్తుంది గురించి ఒప్పుకొని కాబట్టి అలాంటి కార్యము దేవుని ఆత్మ ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఆత్మను అందుకే మన పరశురాత్మ అభిషేకం ఎందుకు మనం పొందుకోవాలా అన్నప్పుడు ఆయన ఆత్మనే ఇవన్నీ చేస్తూ ఉంటాడు మనలో ఉండి కార్యస్థితి కలిసి ఒక దేవుడే అక్కడ వాకింగ్ కాబట్టి ప్రతి మనుషుని మనం సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాల చివరికి తర్వాత సమస్త విధమైన జ్ఞానంతో కాబట్టి అన్ని విషయంలో జ్ఞానం మనకు అవసరం కదా మనుషులు రకరకాలుగా ఉంటారు కదా అనికెట్లా సువార్థ చెప్పాలా వాళ్ళు ఎంత దేవుని చెంత నడిపించాలా రకరకాలమైన విధానంలో మనుషులు ఉంటారు కానీ వాళ్ళకి తగినట్లు మనం వాక్యం చెప్పాలి కదా తగినట్లు అంటే వాడికి అర్థం కావాలి వాక్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని సువార్త చెప్పాలంటే చాలా కష్టం కదా ఎందుకంటే వాడు వాడి వాడు వాడి నువ్వు తీసుకురావాలంటే నువ్వు చెప్పాలా నీకు ఎంతో జ్ఞానం అవసరం కదా అది మనం ప్రభుత్వం మనకి జ్ఞానం ఆయన ఎక్కువ అనులకే సేవ చేసినాడు మన ప్రభు ఉన్నప్పుడు కూడా తలలి ప్రాంతం అంతా ఇవంతా ఎందుకంటే సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పచ్చు అన్నప్పుడు సమస్త విధమైన జ్ఞానం అంటే మన ప్రవ్వే కదా ఆయన ఇస్తున్న టైంలో బుద్ధి చెప్పడం దేవుని వాక్యం కదా మనకి బుద్ధి జ్ఞానం సార సంపదలు ఆయనలో ఉన్నాయి కాబట్టి సమస్తం ఆయనలో ఉంది అన్ని ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన బుద్ధి అంటే ఆయన వాక్యం ఉన్నప్పుడే మనకి బుద్ధి కలుగుతుంది కదా బుద్ధి తెచ్చుకుంటాం అన్నట్టు మనం ఎందుకంటే ఎందుకంటే సంపూర్ణమైన బుద్ధి ఆయన నుంచి వస్తుంది ఈ లోకాధిమైన బుద్ధి ఏంటంటే మారుతా ఉంటది కదా నీ బుద్ధి మార్చుకోరంటారు ఒక దేశంలో మనుషులు మాలు అంటూ ఉంటారు కదా నీ బుద్ధి బాగా మార్చుకోరు అంటారు ఒక క్షణం ఏం బాగుంటారు కొంచెం చేక మళ్ళీ మారిపోతూ ఉంటారు మనుషులు ఒక టైంలో బాగుంటారు ఒక టైంలో మారిపోతూ ఉంటారు అంటే నెలకల్ ఏం జీవితం అన్నట్టు అట్లా ఉండొద్దు ఆయన జీవితం అట్లా ఉండదు చెంచల మనుషులు ఆయనకి కూడా మనుషులకు ఉంటుంది మనకు ఉండొద్దు అట్లా ఆయన మనసు ఎట్లా ఉంది అట్లా మనం ఉండాలని మనం ప్రయాసపడినప్పుడే ఆయన మన ధరింపజేస్తాడు కాబట్టి ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుషునికి బోధిస్తాలా బుద్ధి చెప్పాలా బోధించాలా తర్వాత చూడండి తర్వాత ఏం చేయాలి ఆయన ప్రకటిస్త ప్రకటించాలా ఇన్ని విషయాలు చూడండి అన్ని చూడండి ఇవన్నీ రూల్స్ కదా ఇవన్నీ ఆయన జ్ఞానము సమస్తమైన జ్ఞానంతో ప్రతి మనుషుని మనం బుద్ధి చెప్పాలా తర్వాత ప్రతి మనిషిని బోధించాలా తర్వాత ఆయనను ప్రకటించాలా మనం బోధించడం అంటే ఏంటి ప్రకటించడం అంటే ఏంటి బోధించడం అంటే ఏంటంటే ఈ లోకాధి మనం ఉన్న వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి బోధి బోధ చేయాలి వాళ్ళకి వాళ్ళకి హిత బోధ చేయాలి కదా మంచి బోధ ఆరోగ్యకరమైన బోధ చేయాలి తర్వాత ఆయన ప్రకటించుతున్నాం ప్రకటిస్తున్నాం సువార్త చెప్పటం ఇక్కడ బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే ఎవరన్నా దేవుని మార్గం తప్పిపోయిన వాడికి వాళ్ళకి చెప్తాం వాళ్ళకి మంచి మాటలు దేవుని వాక్యం మాటలు చెప్తా ఉంటాం ఎందుకు వాడికి జ్ఞానం రావాలని ఈ రీతిగా ఉండి మనం ఉండాలని చెప్పి మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళ గురించి టైం పెట్టి మనం చెప్తూ ఉంటాం దేవుని మాటలు చెప్తుంటే మనకి బుద్ధి మారుతూ ఉంటుంది అన్నట్టు అందుకు మనకు బోధిస్తూ దేవుని వాక్యం తర్వాత ఆయనను గురించి మనం ప్రకటించాలంటే ప్రకటించడం అంటే ప్రపంచం అంతా నలుగు వెళ్ళి ప్రకటించాలి మనం తర్వాత ఏముంది అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడొచ్చు ప్రాయసపడాలను చూడండి మనం ఆయన క్రియాశక్తి అంటే నాలో బలముగా ఆయన కార్యశుద్ధి అంటే మనలో ఏముందంట బలముగా కార్యశుద్ధి కలిగజీ ఆయన క్రియాశక్తి అంట పశుధాత్మ శక్తి కదా ఆయన క్రియ కాబట్టి ఆయన క్రియా శక్తి బట్టి నేను పోరాడుతున్నా అంటే అంటే పోరాడితే పౌలు కాదన్నట్టు పోరాడితే మనకు కాదు కదా ఇక్కడ ఎంతో క్లియర్గా ఉంది వాక్యం ప్రయాసపడేది మనం కాదు ఆయన క్రియాశక్తి ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మనం చూస్తాం కదా మార్పు స్థివార్తలు ఆయన ఆయన వాక్యము ప్రకటించేటప్పుడు ఆయన మా ఆయన ఏం చేస్తారు మనతో పాటు సహకార అయ్యి ఉన్నాడు అనే వాక్యం ఉంది కదా యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నీతో నీతో ఉన్నాను అన్నాడు ఆయన వాక్యం వాళ్ళంతా బోధించినప్పుడు వాళ్ళకి ఆయన సహకారుడయి ఉన్నాడు అని చెప్పి వాళ్ళని చూస్తాం వెను వెంటనే సూచ్యక్రియలు మహాత్కాల మనం చూస్తాం మార్కుస్తు వార్తలో కాబట్టి ప్రతి దశలో మన ప్రభు మనతో పాటు ఉన్నాడు మనతో పాటు ఆయన కూడా పనిచేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే నువ్వు కాదు మన ఒకసారి నేను ఒక్కనే చేస్తున్నాను అనుకుంటా కానీ మనం కానే కాదు మన ప్రభు సాయం లేదు ఈ లోకల్ ఏది కూడా చేయలేము ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు అంటే ఆయన శక్తి మనకు ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం పోరాటం చేస్తూ ప్రయాసపడాలా పోరాడాల తర్వాత ప్రయాసం కూడా ఉండాలి కదా పోరాడి వదిలిపెడితే కదా ప్రయాస పట్టం కాబట్టి అలాంటి టైమ్లు మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రభుత్వం నడిపించాలా వాళ్ళు సంపూర్ణంగా ప్రభుత్వ సత్యంలోకి మనం నడిపించాలంటే ఎంతో ప్రయాసంతో కూడింది కదా కాబట్టి ఇతరుల వల్ల మనం నిద్రపోక మనం వెలుగు కలిగి ఉండాలా వెలుగు సంబంధంలో వెలుగు కుమారులు మనం వెలుగు కుమార్తెలో మనం కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆ గడియ ఎప్పుడో మనకు తెలియదు కానీ సూచన దేవుడు మనకి క్లూస్ కాబట్టి వాటిని పట్టుకొని మనం అనేకలు హెచ్చరిస్తూ ప్రభుత్వంతో నడిపించాలా పైకమైన శ్రమల కాలంలో మనం ఈ శ్రమలో ఎవరు కూడా పడిపోకుండా మనం ఏ స్థితిలో మనం పిలవబో ఆ పిలుపుకు తగినట్టు చివరి వరకు మనం ఆయన మనం జీవించాలా ఆయన కృపలో మనం అతి దినం అభివృద్ధి పొందాలా ఎందుకంటే విశ్వాసము అందరికీ లేదంటాడు పౌరు కాబట్టి మన విశ్వాసంలో మనం ఉండాలా విశ్వాసంలో మనం ఇంకా ఎదగాలం అనుకున్నా ఈ విశ్వాసం సరిపోదు ఇంకా అంచెలంచెలుగా మనం ఆయన విశ్వాసంలో మనం బలపడాలా ఆయనకి తగిలిట్టు మనం జీవించాలా ఎందుకంటే వెలుగు సంబంధం ఉండాలా అంధకార క్రియలో మనం పాలు పొందొద్దు కాబట్టి ఈ భయంకరమైన కాలంలో నాశనకరమైన ఏ వస్తువులు మనుషులు కాబట్టి మన హృదయాలు ఉండొద్దు ఎక్టివ్ పరిస్థితులు మనం ఉండొద్దు ఆయన వాక్యాన్ని విరుద్ధంగా మనం ఏం చేసినా దాన్ని నుంచి మనం బయటకు రావాలా ఎందుకంటే ఆధ్యాత్తికరమే పాపం కాబట్టి ఆజ్ఞ అతిక్రమించింది అక్కడ సౌల రాజ్యం సమయంలో హెచ్చరించండు సమర్థించుకున్నాడు దేవునికే బలి అర్పిస్తున్నాడు తర్వాత ఏం చేసిండు అది విగ్రహంతో సమానం అన్నాడు అంటే నాశనకరమైన ఏమి వస్తువే కదా ఒక చెప్పాలంటే కాబట్టి ఆయన సమర్థించుకున్నాడు కాబట్టి అలాంటి సమర్థించుకోవడం జీవితం మనం వద్దు ఎందుకంటే గొర్రెలు మన బలి ఆయన అడిగిండు అక్కడ బలి అడగలేదు మాటలు అంటే శ్రేష్టం కదా ధర్మశాస్త్రం అంతా క్లియకొని ఒక్క ఒక ఆర్గ్నేశ తప్పిపోతే వాడు అపరాధన కొంచెం ముద్దులో ముద్దంతా బాగుండి కొంచెం పులుపు కలిస్తే ముద్దంతా పులిసిపోతుంది కదా ఒక చుక్క ముద్ద పులిపితే ఆ పెద్ద ముద్దంతా పులిసిపోతుంది ఎందుకంటే పాపం కొన్న బలం అది కానీ ఆ ఒక్క ఆ పులుపుని ఆ ముద్దంతా పవిత్రంగా చేయలేదు ఎందుకంటే అంత డేంజరస్ కాబట్టి మనం మంచి ముద్దలాగుండాలా పరిశుద్ధమైన ముద్దలాగా మనం తయారయ్యి అస్సలైన కూలీ రోటి పండగ చేద్దామంటే ఆత్మీయమైన తీతాం కదా ఈ లోకైతమైన పండగలు కాదు అది కానీ అస్సలైన కూలీ పండగ మనం చేస్తామంటా పాత ముద్ద తీసేసి క్రొత్త ముద్ద ఉంటక పాత పులిపి నేను పారవేయమంటాడు మనం ఎలాంటి పాతది పులిపినడానికి వీలదు ఒకవేళ ఉంటే మనం వాటి నుంచి మనం బయటపడదాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులో కూడి నీకేస్త తొలి శ్రోతలు అర్పించుకోవడం గొప్ప దేవ నైనా మీరు మాతో మాట్లాడినారు ప్రవ్వా ఈ ఆ కాలంలో మెలుకగా ఉండమన్నారు ప్రవ్వ ఆ గెలుగా వెలుగు సముందులో ఉన్నారు మీరు అన్నారు ప్రభా ఎందుకంటే ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ చీకటి కమ్ముకుంది జనల ప్రభావ కటిక చీకటి కమ్ముకుంది కానీ మీ మహిమ మీ మహిమ మటుకు ప్రావా మా మీద మా మీద ఉదయనే ఉంది ప్రభా కాబట్టి నన్ను మేము లేచి తేజెళ్ళాల ప్రవ చీకటి గల చోట్ల మేము వెలుగును ప్రకాశింపజేయాలా మీ వెలుగును ప్రకటించాలా ప్రభావ అనేకలు చీకట్లో ప్రభావ బంధకాల సైతాన్ శక్తులతో పీడింపబడుతున్నాను ఆయన అలానే బంధకాలందరూ మేము తీసుకుని బయటికి రావాలా మరణ ఛాయలలోను మన చోట్ల అంతే గొప్ప వెలుగు కలిగనని మీ వాక్యం ప్రవచనం నెరవేరింది ప్రభావ మీక రాక ప్రభావ ఆ టైంలో మీ ప్రవచనం నెరవేరింది ప్రభావ కాబట్టి చీకటి గల చోట్ల వెలుగుచ్చి దీపంలాగా వేకువ వెలుగులాగా ప్రభావ మేము తయారు కావాలి మీరే ఆ వేకువ చుక్క ప్రభావ తండ్రి ఎస్అయ్యా మీ వేకువ వెలుగును మీరు మాకు మాకు అనుగ్రహించి మాలో ఉండి ప్రభావ ప్రతి ప్రాంతం మీరు ప్రకాశింపజేస్తున్నారు అనేక జీవితాల్లో ప్ర వెలుగును మేము తీసుకొని రావాలా ప్రభా మేము లేచి మేము ప్రకాశించాలా మేము ఒలుగు ప్రకటించాలి అనేకులకు ప్రాభ ఎందుకంటే ఇది చీకటి కాలం అంత మతపరమైన మత్తులో ఉన్నారు ప్రాభ వాళ్ళందరూ మేము మేలుకోల్పాలా ప్రాభ సత్యంలో నడిపించాలా మీరు ఆకడ తొరుగుంది మేము అందరిని సిద్ధపరచాలి మీరు ఆకడకు మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రాభ ప్రపంచం మూల మీ స్వార్థ ప్రకటించాలా అనేకులు సమస్త జీల్లు మీ శిష్యులుగా చేయాలా అలాంటి సేవా జీవితం అందరు నడిపించండి మాలో ఇంకేమైనా ఆయాసరం ఉంటే ప్రభావ చూపించండి ప్రభావ అయినా మాలో ఇంకేమైనా పులుపు తొలగించమని ప్రార్థిస్తాం ప్రభావ నా తండ్రి ఇస్తు ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ హృదయ అంతరంలో ఎరిగిన దేవుడు ప్రభా అయినా మాలో ఇంకేమైనా నాశనకరమైన హేవస్తో ఉన్నా ఓ దేవ వాటి మా తొలగించమని ప్రార్థిస్తాం మేము ఒప్పుకుంటున్నాం నన్ను క్షణం తండ్రి ఎందుకంటే మీరు హృదయ అంతరమైన దేవుడు ప్రభావ ఎందుకంటే మేము పరిశుద్ధంగా ఉండాలి ప్రవ్వ అయినా ఇస్తు మేము మంచి ముద్దలాగా మేము తయారయ్యాలి మాలు ఎలాంటి ఒప్పులు కొనడానికి వీలేదు ప్రభావ అంత వాటి నుంచి మన దూరపరచండి ప్రతి దశలు పరిశుద్ధంగా యదార్థంగా మేము జీవించాలా ప్రవ్వా అలాంటి సేవలు నడిపించండి లోకప మాలను మేము అంటకుండా ప్రవ్వా లోపల నాటబడిన మా ఆత్మలకు కాపాడకు శక్తిగల మీ వాక్యాన్ని సాత్వికంతో మేము అంగీకరించి మా హృదయాలు దాని ప్రకారం జీవించాలా ఎందుకంటే ప్రవ్వ దుష్టుడు అనేక భయంకరంగా మనుషులు మీ బిడ్డలు నల్లగొడుతున్నాడు ప్రభావ వాటి జల్లెడబడుతున్నాడు ప్రభావ అనేక రకాలుగా ప్రవ్వ కానీ మేము వాటిని మేము పడకుండా ప్రభ్వా విశ్వాసమైన కర్త మీ వైపు చూస్తూ మా గురి మేము పరిగెత్తాలా వెనక ఉన్న వాటిని మేము చూడ చూడదు సైతాన్ ఉన్నాడు ప్రవ్వా లోతు భార్య చూసింది ప్రభావ ఉప్పు స్తంభం అయిపోయింది ప్రవ్వా కాబట్టి మేము చూడడానికి వీలేదు ప్రభావ పౌరులు వెనక చూడలేదు ప్రభు ముందుకే పరిగెత్తిండు ఎందుకంటే ముందు మీరున్నారు ప్రభావ మిమ్మల్ని మేము పట్టుకోవాలా ప్రభా అయినా మీ మీ కొరకు మేము ప్రయాస మీ చెంత నడిపించాలా ప్రవ్వా ఈ శ్రమంలో ఏ బిడ్డలు కూడా తొలిగిపోకున్న కదిలింపబడుకున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు స్థిరపరచండి మీ పునాది మేము కట్టబడి వాళ్ళగా ఓ ప్రభావ స్థిరమైన వల్లగా మేము ఉండాలా ప్రవ్వా వరదలు వచ్చిన తుఫాను వచ్చినా ఎంత వచ్చినా ప్రాభ ఆ ఇంటి మీద కొడితే అది ఏం కాదు ప్రభావ ఎందుకంటే ఆ పునాది బండ మీద ఇవ్వబడింది ఆ బండ మీరే ప్రాభ మీ వాక్యమే మాకు పునాది ప్రాభ మీ పునాది మీద సంపూర్ణంగా నిలబడి చివరి వరకు రక్షణ ప్రాణాలకి మేము నిలబడాలా అంత వరకు మేము సహించాలా అనేకులు మీ చెంత బహు విశేషమైన ప్రభా మీ కార్యాలు మేము చేయాలి అనేక ధైర్యంగా ప్రభా గంభీరంగా మీకు సత్యం మీరు ప్రకటించాలా ప్రభ ప్రపంచమంతా మీరు మీకు శిరువమ్మని మీరు సకల జీవనం ఏసు క్రీస్తు నామం ప్రతి ప్రాంతంలో ప్రతి స్థలంలో మయమరచబడాల ప్రభా ఏసులు ప్రతి మోకాలు వంగులు కాక అలా లూయ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ అలాంటి సేవలు నడిపించి మీరు ఆఖరు మనం సిద్ధపరచుకుని అయినా వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపచ్చని ఆ కలవరిశిలో అయినా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ అయినా మీరు స్వస్థపరచాను ప్రభావ తన ఏసు ప్రభా తి స్వప్న స్థిర కూడా మీరు కార్యాలు చేస్తాను నీకే వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞత థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నాడు గొప్ప దేవ మీరు మాతో పాటు ఉన్నారు ప్రభావ ప్రతి దశలో మీరు మాతో ఉన్నారు ప్రాభ వాడు ప్రతి దాంట్లో మాకు విజయం ఇస్తున్నారు తండ్రి నీకు వందనాలు ప్రాభ వాడు మీ భక్తులు నల్లగొడుతున్నాడు ప్రభావ అయినా కానీ ప్రభావ మీరు మాకు ఆదరణ ఇస్తున్నారు సమాధానం ఇస్తున్నారు బలము శక్తిని అనుగరించి మీ ఆత్మ చేతి మమ్మల్ని ఆనందింపజేస్తూ నడిపిస్తున్నారు మీలో ఎల్లప్పుడూ ప్రభావ ఆ రీతి మేము ముందుకు పోవాల ప్రభావ అలాంటి సేవలు నడిపించమని ప్రాధిష్టమైన ఆరాధన పాల్గొన ప్రతి బ్రదర్స్ ఇస్తారు మీరు ఆశీర్దించండి నూతనంగా అభిషేకించండి మీ కొరకు గొప్ప సాక్షి పెట్టుకుని అయినా వెలుగు సంబంధం అనేక చోట్ల చీకటి చోట్ల వెలుగు దీపంలాగా గొప్ప వెలుగులాగా మీరు తయారు నడిపించమని లేచి ప్రకాశించాల ప్రభావ వెలుగుని వెదజాల ప్రభావ చీకటిని లో ఈ లోకంలో చీకటి అంత మీ మహిమతో నింపాల ఈ లోకానికి ప్రభావ ప్రతి ఒక్కరు మీ మహిమలాగా తయారు కావాలా ప్రభావ అయినా అలాంటి సేవలు మేము అందరం చేయాలని సహాయపడండి చంద్రశేఖరరాన్ని కూడా ముట్టండి ప్రభా అన్నకు మంచి ఆరోగ్యం దేయండి ఓ ప్రభావ మీ పర్లోకి ఉపగ్రహించి ఇంకా నింపని అనేకమైన విషయాలు అన్న ద్వారా బయలుపరచండి మంచి ఆరోగ్యం దచ్చి మన ప్రాదిష్టమైన ప్రతి అన ప్రతి గద్దించండి ప్రభావ గొప్పదేవన తన ఉద్యోగ స్థలంలో పనిబాట్ల అందరూ ప్రతి దశలు మీరు తోలు శాంతి సంబంధం మీకే ఘనత మహిమా ప్రభాలు అర్పించుకుంటామైనా ఇద్దరు పెడాలి భవిష్యత్తు మీరు దీవించి ఆశ్రయించి మీకు గొప్ప సాశిని పెట్టుకోండి తన కుటుంబాలందరూ ప్రభ సత్యంలోకి వచ్చేలాగా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం ఇస్తారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చి బలపచ్చ నూతనంగా అభిషేకించి మీకొక శాస్త్రి పెట్టుకోండి ఓ ప్రవణండి ఇక్కడ ఆ రోజులు పాల్గొన్న ప్రతి భేదాలు కుటుంబాల పిల్లలందరి చుట్టూ మీకు కంచి వేను అయినా మీరే కాచి కాపాడమని మమ్మల్ని ప్రార్థిస్తాం వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడ మీ కృపలు భద్రపరచుకొని మేము ఏ రీతిగా మేము ముందుకోవాలా సమస్త విధమైన జ్ఞానం మీ పర్లో జ్ఞానం చేత మమ్మల్ని నింపి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు ఆ కొరకు మనందరూ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామ తండ్రి ఆమెన్ ఒక్కొక్కరుగా ప్రార్థించండి తల్లి సమించి మధ్యాహ్న కాలంలో మీ యొక్క స్వరం విజయంగా మీకు సహవాసం చేయాలని వచ్చిన వారికి అవకాశం బట్టి ఎంత వలన యూ డౌట్ థ్యాంక్ యూ గొప్ప తల్లి మీ ఊటం బహు భయంకరమైన స్వరం కావాలండి మీ యొక్క అది మమ్మల్ని అడ్కం చేస్తామది బ్రోభ ఈ బహు అప్పగ తయారైంది అది మీరు మాకు చూపిస్తారు తల్లి అవునండి ఈ యొక్క విధానం మొత్తం ప్రమా పుష్ఠాలు బాగా అదుమూల తీసుకున్నాడు కూడా మీ స్థాయికి తను మంది సృష్టించిన యావత్ సృష్టింది తల్లి వాడు అనుమానం చేస్తున్నాడు కూడా తన మీద సహించలేకపోతున్నారు అందరి మీరు అంతా సమీపించదట్లేదు ఆ విషయాలు సైడ్ల మీద విచారించినాడు కదా ప్రతి విషయానికి తన మీద సృష్టిని విమర్శించడం దాని గురించి నేను చీత పడుతుండగా మీ నడుపులకు మాకు అందరికీ కనుగ్రహించండి సిస్టర్స్ అనుసరించండి నా గురి చేకూర్చండి దీపం సిస్టర్స్ అక్కడ విషయంలో కార్యం బట్టి మీకు ఎంత ఉన్నాయి పోగా విషయంలో మీరు చేసిన కార్యం బట్టి మీకు భవిష్య సమీపట్టుగా నిలబడుతుంది ఆరోగ్యం సేవస్కాల డిసీజెస్ వస్తున్నాయి వస్తాయి కాపాడుతున్నారు చిన్న మంది తండోస్తున్నా <tunter> తమన్నా ప్రార్థించాలి అశుద్ర ప్రేమల దేవాకృప తండ్రి దేవాన్ని వదరాలు కృతజ్ఞత హజా పరిశుభ్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి వందనాలు ప్రభా దేవా ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా మమ్మల్ని బలపరచినందుకు నీకు వందనాలు ప్రభా దేవా ప్రభావిత ప్రభా తొలగించే ప్రభా మేము ప్రభా మీకు విద్యత కలిగి మేము జీవించడానికి మాకు సాహమదా చేత దేవా ప్రభా మేము ఎక్కడ మోసపోకుండా ఉంటాము సహమదాయ చే దేవ మరి మీద మాకు సహాయం దాయి చేయ ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క శోధనలు ప్రభా ఆ యొక్క ప్రభా దేవాత ప్రభా ఇంకా ప్రభా యొక్క బలము నీ శక్తి చేత మేము ప్రభా అనేకులకు మేము శుభార్ ప్రకటించే వారి లాగా ప్రభా దేవాత ప్రభా మీ యొక్క వెలుగుని ప్రభా మేము అనేకులకు ప్రకటించాలా ప్రభా దేవాత ప్రభా ఇంకా ఎక్కువ ప్రభావ మీ వెలుగు మేము పొందుకునే మాకు సహాయం దాయి ప్రభా దేవాయతు ప్రభ ప్రతి ఒక్క బంధకాలం నుంచి ప్రభా బి దయచేస్తున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయతు ప్రభా మరి మా అక్కవారి కుటుంబాన్ని కాపాడైన వందనాలు ప్రభా దేవాయతు ప్రభా మరి ఆ యొక్క బిడకుడు ప్రభా ప్రతి ఒక్క నరలో ప్రతి ప్రభా ఈ యొక్క జీవం ప్రభా ఆ సాక్షి నిలబెట్టండి ప్రభా అయితే నామణికి మేమ తెచ్చుకున్న ప్రభా అదే విధంగా ప్రభా సంజయ్ బాబు విషయాలు ప్రార్థిస్తున్న ప్రభా ఆ చిన్న బాబు ప్రభా యొక్క వాయిట్ బ్లెడ్ కోసం ప్రార్థిస్తున్న ప్రభా లేకు సహాయం దాచే ప్రభా ఆ బిడ్డ చుట్టూ ప్రభావిత అగ్ని కంచెములు వేసి పెట్టండి ప్రభా మరి ఎలాంటి ఆపద రాకుండా ఉంటాయి సహాయం దాయిచ్చే తండ్రి దేవాయచప్రభా నీకే స్థోతం నీకే ఉండాలి తండ్రి దేవాయచప్రభా మరి డాక్టర్స్ కి కూడా ప్రభా జ్ఞానం ఇవ్వండి ప్రభా అక్కడ ట్రీట్మెంట్ చేసే వారికి ప్రభా దేవాయప్రభా వాటి అన్నిటికంటే ప్రభా గొప్ప వైద్యుల మీరే ప్రభా దేవా ప్రభా మరి నీ యొక్క నోటి మాట ద్వారానే ప్రభా ఏదైనా స్వస్థత కలుగుతున్న ప్రభా దేవాయత ప్రభా మరి మీదే అక్కడ అందరితో మీరు మాట్లాడే ప్రభా మీ అద్భుత రాజకీయాలు జరిగించే ప్రభా నీ నా మనకి మహమ్మతి తెచ్చుకో ప్రభా ఏతండ్రి దేవాయత్ ప్రభా ఇంకా ఎంతో మంది ప్రభా రకాల రకాల రోగులతో ప్రభా వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా వారిని అందరం కూడా ప్రభా ఈ యొక్క గాయమైన ఆస్త్రంతో తాకిం స్వస్థపరిచే ప్రభాకబి సాక్షి బిడ్డగా నిలబెట్టండి ప్రభా దేవాణ రాకడెంతో త్వరలో ఉంది ప్రభా మరం ప్రతి ఒక్క బిడ మార్పు పంచుకుంది రక్షలోకి రావాలి ప్రభా యేసు ప్రభా మరే ఈ యొక్క పరిశుద్ధత గుంపులో ప్రభా ముద్రించి పెట్టుకోవాలి ప్రభా నీ యొక్క రాక మంత్రిని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ రామంలో ప్రార్థిస్తుంది తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినా సురక్షితంగా కాపాడుతున్నందుకే నీకు వేలాది వందలు చెల్లించుకుంటున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటాం ప్రాభ ఇది మధ్యాహ్న కాలం తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రాభా మెలుకువగా ఉండమని తండ్రి మీరు మాతో మాట్లాడినారు తండ్రి ప్రభావం నేను నీ వాక్యం చదవడమే మెలుకువగా ఉండడం ప్రాభాబు నా తండ్రి ఎల్ల ప్రభా నీ వాక్యం తండ్రి నువ్వు ఎల్లప్పుడు ధ్యానిస్తూనే ఉండాలి ప్రాభ అవును తండ్రి నాయన వాక్యాన్ని ధ్యానించినప్పుడే ప్రభావ మాకు అవన్నీ బయలుపరచబడుతా ఉంటాయి అన్ని వాక్యం నిన్న చెప్పింది ప్రభా అవును తండ్రి నాయన వాక్యం పాటించటో జ్ఞానం వస్తాని మీరు చెప్పినారు ప్రాభా నా తండ్రి విశేష జ్ఞానం వస్తుందని చెప్పినారు ప్రాభా ఆ జ్ఞానం ఆ జ్ఞానం పొందుకున్న వాళ్ళే ప్రాభా నైనా ఉగ్రతను గురించి ఆయన తెలుసుకోగలరని చెప్పినారు ప్రభా అవున తండ్రినైనా మేము ఎల్లప్పుడూ మెలుకుని ఉండాల ప్రభావ ఏ చిన్న విషయంలో కూడా ప్రాభాని పాపం చేయకూడదు ప్రాభ ఎటువంటి సమర్థించుకోకూడదు ప్రాభాన తండ్రి అయినా మీరే మిమ్మల్ని ముందుకు నడిపించండి ప్రాభాన తండ్రి మేము గుట్టిగా ఇవన్నీ సాధించలేము ప్రభావ అయినా మీ యొక్క మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించండి ప్రావాణా ప్రతి అపవాది బంధకాలని ఆ తండ్రినైనా తెంపుకుని ప్రభావం అయినా నూతన ఉద్యోగంతో ముందుకు సాగల ప్రాభావ మీరు ఎప్పుడు అనుగ్రహించండి ప్రభావ ఏ దశలోనూ ప్రాభా పాపానికి మేము చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రాభ ఏ పరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాభా నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా మేము పోవడానికి వీల్లేదు ప్రాభ నా తండ్రి నైనా ప్రవర్తించడం క్షమించండి తండ్రి ముందుకు నడిపించండి ప్రభావ మీ శక్తి బలం అనుగ్రహించండి ప్రాభా మిత్రువుల మమ్మల్ని తండ్రి కుడికి గాని ఎడమ గానీ తిరగకుండా ముందుకు సాగు అనుగ్రహించండి ప్రాభ ఎన్నో గొప్ప సాక్ష్యాలు మేము ఉంటున్నాం ప్రభావ ప్రార్థనలో మీరు అంగీకరించిన గొప్ప సాక్ష్యాల తండ్రి మీరు మా మధ్యలో జరిపిస్తున్నారు ప్రభావి గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు ప్రభావం స్వప్న సిస్టర్ని కూడా ప్రభా మీరు స్వస్థ పరిశ్రమలు ప్రభావం నమ్ముతున్నాం తండ్రి ఆయన కుటుంబంలో తండ్రి ఇంకా ప్రభావాలు గొప్పగా పైకి లేవాళ్ళ ప్రభా మీ కార్యం చేయబోతున్నారు మేము నమ్ముతున్నాం ప్రభా ఎంతో నిరీక్షణతో ఆసక్తితో సంతోషంతో ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి నైనా ఆమె సాక్ష్యం మేము వినబోతున్నాం ప్రభా తొందరలోనే ప్రభావి మీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రభా కుటుంబాన్ని ఇంకా ప్రభావ గొప్పగా మీ సాక్షిలో మి సాక్షిగా నిలబెట్టండి తండ్రి మళ్ళీ తిరిగి వాళ్ళు సేవ చేయాలి ప్రభావన తండ్రి ఇంకా ఎటువంటి బలహీనతలు అయితే ప్రభా అన్నింటి దూరపరిచిన సంపూర్ణ స్వస్థను మీరు అనుగ్రహించినా తండ్రి మీ సాక్షితుందని ప్రార్థిస్తున్నాం ప్రాభా అదే రీతిగా తండ్రి నేను సంజయ్ భవన్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రాభాప్లెట్ కౌంట్స్ పెరగాల ప్రాభా ఎంత తండ్రి మీరే నాయన బిడ్డను తాకండి ప్రాభ నేను సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి ప్రాభాటల్ అడ్మిట్ కాకుండానే ప్రభావ ట్రీట్మెంట్ మామూలు మందులతోనే ట్రీట్మెంట్తోనే తగ్గిపోవాలా ప్రభావే కార్యం జరిపించండి ప్రభావ మీరే స్వస్థపరిచండి తండ్రి మీరే లేవనైతే ప్రభావ మంచి తెలివి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ ఆయన నీ చిన్నప్పటి నుంచే భయభక్తులు కలిగి ప్రభా నేనా మహిమపరిచే బిడ్డగా అతను మారాలా మీరే గ్రూప్లను అనుగ్రహించండి తండ్రి నేను ప్రతి ఒక్క ఆయన గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తోడుగుండండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరే నడిపించండి తండ్రి మరి వెళ్ళే ప్రతి చోట మీరే తోడుగుండి శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి సమస్త నుంచి తెగుళ్ళ నుంచి వారిని కాపాడండి ప్రభావ మీ సహాయం చెప్పి నేను వారిని నడిపించను మీ నా మహిమార్థమైన ప్రస్తుతం ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావన ప్రభావ తాక మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ గొప్పగా నా తండ్రి నీ సేవలు కృపురండి ప్రభావ తండ్రి ఈ సరైన కుటుంబాల శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావి ప్రతి దృష్టిని ఆటంకాలు కొట్టివేయండి ప్రభావ తండ్రి ఇంకా పనుల్లోనూ అభివృద్ధి పొందుకోవాల బిడ్డలు కూడా రక్షణకు రావాల కుటుంబం అంతా సిద్ధపడానికి సిద్ధపరచు కృపను మీరు అనుగ్రహించండి తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావి స్వరం విని ప్రభావ తండ్రి మా జీవితాన్ని ప్రభావ సరి చేసుకునే గొప్ప మాకు మరొక సరగ్రహించినందుకు మీకు వేలాది వందలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నచరేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సమధానం కళ